ప్రార్థన చేసింది పరుశుద్ధుల దేవ మీకు వందనైనా మహోన్నతుడకు తండ్రి మహిమ స్వరూపి మీకే వదనాలు వేసయ్యా అబ్రహాము ఇసాకు యాకోకుల గొప్ప దేవ మీకే వదనాలు తండ్రి ప్రవ్వ మరణ భూస్థాపన పునరుధం ద్వారానైనా మమ్మల్ని అబ్రహాము సంతానంగా మార్చుకొని ప్రభా అబ్రహం చేసిన ఆ వాగ్దానాలన్నీ మాకు అనుగ్రహిస్తుంది మీకు ఎంతో వదనాలు కాబట్టి ప్రవ్వ మేమింక దేని విషయంలో చింతించాము దేని విషయంలో మేము భయపడము ధైర్యంగా మీ అందు నిశ్చిత కలిగి ఒక దృఢమైన విశ్వాసం కలిగి మేము ముందు పోలాగా సేపడమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభావ ఇక యుగ సమాప్తి చివరి అంచు బాగా వచ్చినాం ఓ ప్రభా గొప్ప జనం అందరూ మరణించబోతున్నారని మీరు మాత్రం హెచ్చరిస్తున్నారు ప్రభా అవును రాజా వాళ్ళ శ్రమల కాలము ముగించే సమయానికి మేము సిద్ధమవుతున్నాం ఏ రీతిగా వాళ్ళని ఆదరించాలా ఏ రీతిగా మీ చెంత వాళ్ళు నడిపించాలా మీరే మాకు జ్ఞానం నడిపించమని ప్రార్థిస్తున్నాం ముఖ్యంగా ప్రభా ఆ యొక్క ఆరవ బూరకు సంబంధించిన అంశంలు మేము అనిస్తున్నాం తండ్రి ఆరవ బూర అంశంలో జరిగే ఆ యొక్క ప్రతి విషయాన్ని మేము జాగ్రత్తగా పరిశీలించలేగా సేపడాను ప్రభా ఎందుకంటే నేను ఇవి ఇంకా వేరే స్థలాల్లో ఎక్కడ లేవు ఈ లోకంలో లేవు ప్రభా మీ నుంచి మాకు రావాలా కాబట్టి మీరే మాకు మా మీద మీ అభిషేకం ఉందని విశ్వసిస్తున్నాం నాయన అవును ప్రభావ మీ యొక్క పరిశుధాత్మ తండ్రి వచ్చినప్పుడు మమ్మల్ని అందరినీ సర్వసత్యంలో నడిపిస్తుంది వాగ్దానం ఆ వాగ్దాన్ని నెరవేర్చమని ప్రార్థిస్తున్నాం వీటిని జాగ్రత్తగా అర్థం చేసుకునిలాగా సేపడండి ప్రభావ మా విశ్వాసాన్ని అంచలంచగా ఎదిగింపచేయండి అవును ప్రభావ మేము ప్రార్థించినప్పుడు మాకు విజయం రావాలని అయినా అది మీరిచ్చిన యొక్క వాగ్దానం ప్రభా కాబట్టి దాన్ని తగినట్లు మమ్మల్ని నడిపించమని ప్రార్థిస్తున్నాం ఈ యొక్క వాక్యం వాటిని మా జీవితాల్లో అవలంబించుకోవాలా పాటించాలా ఓ ప్రభా అనుభవపూర్వకంగా వాటిని అటువంటి సేవా జీవితంలో మమ్మల్ని అందరినీ నడిపించి మీ రాకరవరకు సిద్ధపరచుకోమని దానైనా ఏ సుక్రీస్తున్నా ప్రార్థిస్తున్నాం తండ్రి ఈ రోజు జనవరి ఇరవై తొమ్మిదవ తారీఖు రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం బబిలోనియన్ గ్రిగోరియన్ క్యాలెండర్ ప్రకారంగా మనము ఆరవ బూర శబ్దానికి సంబంధించిన విషయాలు ధ్యానిస్తున్నాం వారం నుంచి వారం ముఖ్యంగా క్లుప్తంగా ఐదవ బూరకు సంబంధించిన విషయాలు కూడా ఐదవ బూర అంతా మొదటి శ్రమకు సంబంధించింది ఆరవ బోర రెండవ శ్రమకు సంబంధించింది అంటే ఇంకే రెండు ఇంకా రెండు శ్రమల గురించి మనం ధ్యానించబోతున్నాం మొదటి శ్రమ ఐదు నెలల వరకు వాళ్ళు శ్రమల పాలవడం అనే విషయం మనం చూస్తున్నాం దేవుని దృష్టిలో సమ్యం అనేది మనకు తెలుసు ఒక దినము ఎన్ని దినంలకు సంవత్సరం ఉంది ఒక దినము వెయ్యి దినంలకు కొన్నిసార్లు వెయ్యి సంవత్సరాలు ఉంది వాక్యం ఉంది కాబట్టి దేవుని దృష్టిలో ఒక దినం అంటే వెయ్యి సమానం కాబట్టి మనము ప్రవచనాలు ఈ లోకపు దినాలతోని పోల్చుకుంటే అవి కావట్ల ఎందుకు మతపరమైన క్రైస్తవ జీవితంలో ప్రవచనాలని మరి అవి నెరవే ఎప్పుడు నెరవేర్తాయో గ్రహించని వాళ్ళు నేర్చుకునేది ఈ లోకపు క్యాలెండర్ని దృష్టిలో పెట్టుకొని ఈ లోకపు క్యాలెండర్ దాన్ని చూసుకొని ఆ పట్టిక ప్రకారంగా వాళ్ళు ఇవి నెరవేరుతాయి అన్నట్టు అర్థం చేసుకుంటున్నారు కానీ అవి నెరవేరపోగా అప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళ విశ్వాసము సన్నగిలుతుంది మెల్లగా జారుకుంటున్నారు ఒక ఒక అంశం నుంచి ఒక వాక్యం నుంచి ఇంకొక అంశానికి ఇంకొక వాక్యానికి జారుకుంటున్నారు కానీ గొర్రెలు గుడ్డివి అవి ఎప్పటికైనా గుడ్డివి అవి వాటిని పరిశీలించలేవు మరి విశేషంగా ప్రకటించిన వాటిని పట్టుకొని ప్రశ్నించవు ఎందుకంటే వారం విన్నది ఈ వారానికి మర్చిపోతారు ఈ వారం విన్నది అటోచ్చే వారానికి మర్చిపోతారు అది గొప్ప జనం యొక్క బలహీనత కాబట్టి ఆ రెండు గంటల సేపు విన్నంత మట్టు వాళ్ళకు బాగుంటుంది వాక్యం దాని తర్వాత దాన్ని మర్చిపోతారు వాళ్ళు కాబట్టి ఎప్పుడు చెప్పిండు మా ప్రా ఎప్పుడు చెప్పిండు మా సేవ్ మా యొక్క పాస్టర్ అమ్మ అవన్నీ వాళ్ళు గ్రహించని కానీ ఎప్పుడైతే మనం ఇవన్నీ చూపిస్తామో వాళ్ళ కళ్ళు తెరుచుకుంటే అది మనము రెండవ ఐదవ పూర సమావేశ విషయంలో ధ్యానిస్తాం వాళ్ళ అవన్నీ తెచ్చుకునేటప్పటికీ ఆలస్యం అయిపోతుంది వాళ్ళ కళ్ళు తెచ్చుకునేటప్పటికీ ఆలస్యం అయిపోతుంది వాళ్ళందరూ బంధింపబడి రథం లో పోయినట్లు మనం చూస్తున్నాం జకర గ్రంథం వచ్చేటప్పటికి వాళ్ళందరూ బంధింపబడతారు బంధింపబడి రథంలో రథంలో వాళ్ళని తీసుకొని పోవడం మనం చూస్తుంటాం ఎక్కడ తీసుకెళ్తున్నారు మనం ఎన్నిసార్లు తెలిసినాం జగర గ్రంథంలో ఒక దర్శనం మనం చూసినాం ముగ్గురు స్త్రీలకు సంబంధించిన దర్శనం అది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది ఆ దర్శనం మొదటి స్త్రీ ఆ గంపలో ఉంది ఆ గంపలో ఇంకేముంది ఎవరికన్నా తెలుసా ఆ గంపలో ఇంకేముంది కొలత ఉంది తూముంది ఇంకేముంది వాటి సంబంధించిన విషయంలో మనం ధ్యానించున్నాం అదే లెడ్ని ఏమంటారు అంటే సీసపు బిల్ల కరెక్ట్ సీసపు బిల్లా లెడ్ పీస్ అంటే ఆ రోజులలో రూకలు సీసము బిల్తో సీసము అనే పదార్థంతో అంటే లెడ్ అంటారు దాన్ని లెడ్ అంటే ఆ కుక్కర్ మూత మీద ఉంటుంది దాని తర్వాత పెన్సిల్ మునిగి కూడా లెడ్తో చేయబడింది దాని తర్వాత సాల్ డ్రింక్ కూడా వాడతారు దాన్ని సాల్ డ్రింక్ చేసినప్పుడు లెడ్తో సాల్డర్న్ చేస్తారు కాబట్టి లెడ్ మెత్త మెటల్ ఇతర మెటల్స్ గట్టిగా ఉండే లెడ్ ఏమో కొంచెం ఇట్లా బెండ్ అవుతారు అంటే మెత్త కొంటుంది కాబట్టి మొదట్లో వాళ్ళు రూకల్ తయారు చేసుకున్నారు అంటే కరెన్సీ డబ్బులు దాని తర్వాత కొంతకాలానికి అది రకరకాలుగా మార్పులు చెందినట్లు మనం చూస్తాం ఏవైతేనేమి అది మనీకి సంబంధించింది డబ్బుకి సంబంధించింది విషయాన్ని మనం చూస్తున్నాం అక్కడ ఆ బుటలో ఉన్న స్త్రీ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి అన్న విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు అంటే ఒక బిజినెస్ సిస్టమ్ ని ఏర్పరచుకుని మతపరమైన జీవితం దాని రెండు సంకుపుడి పొంగల వంటి రెక్కలు కలిగిన ఇద్దరు స్త్రీలు ఆ బుట్టని ఆకాశం తట్టు ఎత్తి తీసుకొని వెళ్తున్నారు అంటే మధ్య ఆకాశానికి తీసుకొని వెళ్తున్నారు ఒక జగలో దింపించినట్టు మనం చూస్తున్నాం ఎక్కడ దింపారు అంటే బబులోని యొక్క రాజధాని బబులోను ఆ బబులోని బబులోని రాజధాని షినార్ షినార్ పట్టణం షినారు ప్రాంతానికి దాన్ని తీసుకెళ్లి అక్కడ దానికి ఒక స్థావరాన్ని ఏర్పరచినారు అని చెప్తున్నారు అంటే ఒక సిస్టమ్ బిల్డ్ చేసిండ్రు ఒక సంస్థని ఏర్పరచుకున్నారు వాళ్ళు కాబట్టి ప్రపంచమంతా ఆ సంస్థకి సాదృశ్యం లేక బిజినెస్ కి ఈ లోకంలో బిజినెస్ సాదృశ్యం మతపరమైన జీవితం అంతా బిజినెస్ ఆ స్త్రీ మటుకు బుట్టల మటుకు బంధింపబడింది అది మనం అర్థం కాబట్టి మూడు మతపరమైన క్రైస్తవ గుంపులు మనకి ఎప్పుడు ప్రభువి చూపిస్తూనే ఉంటాడు కాబట్టి మొదటి ఆ రెండు గుంపులు ఈ బుట్టను ఎత్తుకున్న రెండు గుంపులలో ఒకటి ఒక స్త్రీ ఒక గుంపుకు సాదృష్టం ఇంకొక స్త్రీ ఇంకొక గుంపు సాదృష్టం అన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా వాళ్ళు ఏకీభవించి ఆ మూడవ స్త్రీ గంపలో ఉన్నప్పుడు ఎత్తుకొని వెళ్తున్నారు అంటే హైజాక్ చేస్తున్నారు అన్నట్టు మతపరమైన క్రైస్తవ జీవితం హైజాక్డ్ జీవితం అన్నట్టు కొంచెం కష్టతరంగా అది అర్థం చేసిన ఎందుకంటే ఫస్ట్ టైం వినే వాళ్ళకి ఇవన్నీ చాలా కష్టంగా ఉంటాయి వాళ్ళకి అర్థం కూడా కావు చాలా మందికి సరే కొన్ని సంవత్సరాల నుంచి వింటున్నా మనకు కూడా కొన్నిసార్లు కష్టం అనిపిస్తూ ఉంటాయి ఇవన్నింటినీ ఎంతగా డైజెస్ట్ చేసుకోవాలని కానీ మనం అనుకోదు ఎందుకంటే ఇది నాది కాదు కదా ఇది ప్రభుది ప్రభు నాకు ఇచ్చిండు కాబట్టి నాది ఇది కాబట్టి నా నాకు వచ్చింది కాదు నా నేను కష్టపడి సంపాదించుకుని కాదు చాలా మంది పాస్టర్స్ అంటారు నేను కష్టపడి ఉపవాసం ఉండి నేర్చుకున్నది ఇవన్నీ అంటారు నేను చూసిన ఒక ఒక పాస్టర్ చెప్తుంటే నేను నాకు వాక్యం అర్థం కావాలా బాగా ప్రకటించాలని నేను నేర్చుకున్న దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు నాకు ఇచ్చిండు అనేసి చెప్పుకుంటావు కానీ చూడండి ఆ వాక్యము అయినది ఆయన మహిమ కొరకే వాడాలా అన్న విషయాన్ని మనకు ఎన్నిసార్లు జ్ఞాపం మనం మహిమ కొరకు వాడుకోవద్దు అది ఈ నాలెడ్జ్ ఇదంతా అయినా ఎంతో అమోఘమైంది జ్ఞానం ఎంతో అమోఘమైంది మనం ఎంత ధ్యానిసినాం ఎన్ని ఇప్పుడు ఈరోజు మధ్యాహ్నం నేను సాయంత్రము శాతానికి కొద్దిగానే సమయం ఉన్నది అన్న అంశం దాన్ని చూస్తా ఉన్న వాక్యాన్ని ప్రకటన గ్రంథం పన్నెండవ అధ్యాయం చూస్తూ పన్నెండు పదమూడు గంటలే ముందా వాక్యం లాస్ట్ వాక్యం ఏముందని నాకు ఎందుకంటే ఈ రోజు ఒక ఒక వర్షం ఉంది దానికి సంబంధించి పన్నెండవ అధ్యాయం పన్నెండవ ఆ సైతానికి కూడా కొద్దిగానే సమయం ఉందని వాడు మహాకోపంతో రౌద్రంతో మన ఎంట అంటే లక్ష నలభై నాలుగు వేల మనం చూస్తాం అక్కడ వాక్యం కానీ మనం దొరకము మనకి దేవుడు రెక్కలిచ్చి మనం ఎగిరిపోతాము దాని తర్వాత ఆ మగ శిశువుని సంహరించడానికి సంహరించడం అంటే పదం అర్థం ఏంది సంహరించడం అంటే ఏంది చంపడమే కదా ఆ మగ శిశువుని సంహరించడానికి వాడు బయలుదేరిండు అది అక్కడ మనం చూస్తాము కాబట్టి మనకేమో రెక్కలు ఇచ్చింది అరణ్యంలోనికి తప్పించుకొని పోవడానికి ఎగిరిపోవడానికి అక్కడ మనం చూస్తాం అవన్నీ కాబట్టి మనం వాళ్ళు దొరకము ఎంతకన్నా దొరకము సహవాసాలు మనం మొదటి నుంచి లేము కాబట్టి అంటే ఒకప్పుడు ఉన్నాం కానీ మన మనసు వాళ్ళతో పాటు లేదు మొదటి నుంచి కూడా లేదు వాళ్ళతో పాటు మన మనసు ఇంకా చాలా మనుకున్నా ఈ విషయం జ్ఞాపకానికి వస్తా ఉంటుంది నేను రక్షణ పొందింది ఎక్కడో వర్షాల్లో పొందుకుంది ఇంకెక్కడో కురుపూరలు పొందుకుంది ఇంకెక్కడో ఒక సంఘంలోనే నేను ఎప్పుడు చెప్పలేదు ఫలాని సంఘంలోనే పొందుకున్నా కూడా నేను ఎందుకంటే అట్లా ఎవరు కూడా అట్ల మన గురించి ఎవరంటారు చెప్పబోదు నా దగ్గరకు వచ్చి అభివృద్ధి పొందింది అని చెప్పని ఇప్పుడు దేవుడు నాకు ఒక్కొక్క స్థలంలో ఒక్కొక్క అనుభవం ఇచ్చింది ఆత్మీయ అనుభవం హెబ్రోన్ చర్చ్ లో నా జీవితం ప్రభుకు సమర్పించుకోవడము దాని ఏదో పబ్లిక్ మీటింగ్ లో వర్షరాత్మ అభిషేకం కళలో భాష స్టార్ట్ అయినా నాకు ఒకసారి భాషల వారము కళలో వచ్చింది కళలో భాషలతో మాట్లాడుకుంటే నేను ఇంకా మెల్పు అటెండ్ అవుతున్నాను అది అంతా దేవుని ఆ విధానం అవన్నీ ఆ ఆత్మీయ అనుభూతి అంటాం కదా ఆత్మీయ అనుభూతి ఒక్కొక్కరికొకరు రీతికి ఇస్తా ఉంటాడు అందులో మన గొప్పతనం ఏమి లేదు మనం స్పెషల్గా చూపించదు అవి ఎందుకు ఇప్పుడు కొంతకాలానికి తెలుస్తాయి మనకి ఎందుకంటే మన గురించి ఒకరు క్లెయిమ్ చేసుకోవద్దు నా వీడికి వచ్చినాయి అని చెప్పుకోడానికి వీలేదు మీరు కూడా నాకు చెప్పవద్దు మీరు కూడా ఇక్కడ నుంచి వచ్చిన చెప్పుకోవద్దు ఇది మీకొరికి అనుగ్రహించబడింది అంతే ఆ టైంకి మీరు ఇక్కడ ఉన్నారు మీకు ఇవి అనుగ్రహించబడ్డాయి కాబట్టి నా వలన మీరు ఎప్పుడు చెప్పొద్దు ఈ విషయం చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోండి ఎందుకంటే దుష్టుడు ఇది ఆరవ గురకు సంబంధించిన విషయంలో వాడు వాడు చాలా తెలియగలవాడు వాడు ఆదామా వాళ్ళని ఎట్లా మోసగించాడు ఆరో రోజు వరకు ఎంతమంది గొప్ప గొప్ప పర్వతాలను మోసగించిన వాడు వాడు చాలా సునాయాసం మోసగించడం మనలో మోసగించాడు మనలో కూడా వాళ్ళు చాలా మంది ఉన్నారు రీసెంట్లీ కూడా కాదు గతంలో కూడా చాలా మంది మోసపోయిన వాళ్ళు ఉన్నారు ఎందుకంటే వాడికి తెలుసు ఎంత సున్యాసంగా మోసగించాలనేష్ నాకు అనిపిస్తూ ఉంటది అననీయ సాకులు మోసపోకుంటే వాళ్ళు ఎంత గొప్ప సేవకులు అయ్యేటోళ్ళు అంతే కదా రైతులతో పాటు తిరిగి గొప్ప గొప్ప సేవకులు అవటలేమో అందుకే వాడు అటువంటి సేవా జీవితంలోకి నేను పోయకుండా నిన్ను మోసగిస్తడేమో నేను పరిశీలించుకోవాలని మనం అదే చూస్తాం శాతానికి కొద్దిగానే సమయం నేను ఎందుకు జనిస్తామంటే అక్కడ సైతం గురించి జరించేది అంటే వాడు నీ దగ్గరకు నువ్వు వాళ్ళు పీతలకు గుర్తిరగడానికి వాక్యం మీద లేదా అపవదీ తంత్రం గుర్తి గుర్తిరగని గుర్తించకపోతే అది నీ మీద నువ్వు గ్రహించలేవు మోసపోతావు బానేసి మతపరమైన జీవితం అదే మొదటి రెండు గుంపులు ఎందుకు మోసపోయి అంటే వాడి ఆధీనంలో ఉండే మనకి ఐదవ బూరలు చూపించింది ఆ అగాధపు తాళపిచ్చేవి వాడికి అనుగ్రహించబడేది వాటి మీద వాడికి అధికారం అనుగ్రహించబడిన ఉంది మీద వాడికి అధికారం అనుగ్రహించబడినది కాబట్టి వాడికి అధికారం ఉంది ఒక గుంపు మీద అట్లనే ఆరవ కూరలు చూస్తున్నాము వాటి మీద వీరి మీద కూడా వాడికి అధికారం ఉంది ఆరవ గుంపు అంతా సర్పంలో ఆరవ గుంపు మీద కూడా వాడికి అధికారం అనుగ్రహించబడింది లేకపోతే వాళ్ళు అక్కడ ప్రవర్తించారు కాబట్టి ఆరవ మూత్ర చూస్తున్నాము సర్పంలకు సంబంధించింది ఇది చివరిగా అంటే రెండవ శ్రమకు సంబంధించింది గొప్ప జనము శ్రమలో ఏ రీతిగా వాళ్ళు హత సాక్షులు అవుతారు అన్న విషయాన్ని మనం ధ్యానిస్తానం పోయిన వారం నుంచి దీన్ని ఆరంభించుకున్నాం అయితే పోయిన వారము కొన్ని విషయాలు మనం ధ్యానిస్తున్నాం ఏంటంటే ఈ ప్రవచనము నెరవేరే టైంకి ఈ లోకంలో ఎట్లుంది స్థితి మతపరమైన జీవితంలో కూడా ధ్యానిస్తూ ఉంటారు ప్రకటన గ్రంథము బైబుల్ కాలేజ్ లో కూడా ధ్యానిస్తూ ఉంటారు వాళ్ళు ధ్యానించే విధానికి మనం ధ్యానించే విధానికి తేడా ఏంటి వాళ్ళు ధ్యానించేది ప్రకృతి సాధ్యంగా ఉంటుంది టైమ్స్ ఆ క్యాలెండర్ ప్రకారంగా చూస్తూ ఉంటారు రెండు వేల సంవత్సరాలు జరిగింది దాని తర్వాత జరిగింది ఇంత జరిగింది అని చెప్తా ఉంటారు వాళ్ళు కానీ మనకు ప్రభు చూపించింది ఏంటంటే ముందుకు వెనుక వెళ్ళిపోతూ ఉంటాయి పోలవరం వాక్యం కాబట్టి తొమ్మిదవ అధ్యాయము ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వర్షంలో ఆ విషయాన్ని ప్రభు మనకు చూపించిండు ముఖ్యంగా తెలుగు బైపుల్లో ఒక రీతిగా ఉంది ఇంగ్లీష్ బైపుల్లో ఒక రీతిగా ఉంది అని మనం అక్కడ వాక్యం ముగించుకున్నాం తొమ్మిదవ అధ్యాయము పదిహేను అర్షంలో అండ్ ద ఫోర్ ఏంజల్స్ వర్ లూస్డ్ విచ్ వర్ ప్రిపేర్ ఫర్ అన్ అవర్ అండ్ అంత్ అండ్ అయర్ ఫార్ స్లే దార్ట్ ఆఫ్ మెన్ మనుషులలో మూడవ భాగం అంటే బాగా అర్థం చేసుకోవాలి మనం మొదటి రెండు భాగములు చివరి భాగం ఇది భాగం అంటే మొదటి రెండు భాగములు ఒక భాగము తేళ్లు ఇంకొక భాగము సర్పంలు అయితే మూడవ భాగము గొప్ప జనమని మనం ధనించినం నాలుగవ భాగము యహెస్ బృందంలోని ఐదవ ఆధ్యాయులు ధనించిన చెంగున గుడివే గుంపు అది కాబట్టి నాలుగు గుంపులు ఆయన వెంట్రుకలు నాలుగుకు విభజిపడ్డాయి అనేది కదా నేను ఈరోజు మట్టపు గుండు కన్వర్ట్ చేస్తున్నా యూట్యూబ్ లోనికి ఈ రోజు ఫస్ట్ స్టార్ట్ చేసిన మూడు భాగములు అవి ఈసారి ఏం చేస్తుందంటే అగెన్ తిరిగి వింటున్నాను నేను తెల్లవారి కూడా లేచి వింటూ ఇంకా ఏమైనా క్లీనింగ్ అవసరమా నా ఈ 11 టూ థౌజండ్ థర్టీన్ లో అది పెట్టింగ్ ఆ రికార్డు ఆ రికార్డు వేరే ఉండే దాని క్వాలిటీ అంత బాగా మంచి క్వాలిటీ లాగలేదు వింటుంటే తెలిసిపోతా సౌండ్ అయితే నేను ఏం చేసినట్టే కొంచెం ఫిల్టరింగ్ చేసి కొంచెం నాయిస్ ఇంక్రీజ్ చేసి కొంత షార్ట్ క్లారిటీ వచ్చేటట్టు చేసి ఇంకేమైనా నాయిసెస్ ఉంటే కొన్ని మనం సాధారణంగా అప్పుడప్పుడుసారి తుమ్ములు వస్తూ దగ్గులు వస్తూ అవన్నీ క్లీనింగ్ చేసి గ్యాప్స్ ఏమైనా కొన్నిసార్లు ఎట్లుంటుంది అంటే వాక్యం చెప్తుంటే జంప్ అయిపోతూ ఉంటాం అంటే ఉదాహరణకి ఇప్పుడు ప్రకటన గ్రంథము తొమ్మిదవ అధ్యయనము పదిహేనో వచ్చినము అది స్టార్ట్ చేసేస్తేనే ఉంటాం గ్యాప్ ఉండదు సాధారణంగా మనుషులు వెతుక్కోవాలి కదా పేపర్ తొమ్మిదవ అధ్యాయము పదిహేనవ వచ్చిన పేపర్ తిరగాల కొంచెం గ్యాప్ రావాలా ఆ గ్యాప్ లేకుండా జంప్ అయిపోతుంది వాక్యం దాన్ని బట్టి ఏంటంటే నేను ఆల్రెడీ కొంచెం డిలీట్ చేసినాను అనట్టు సో ఆ గ్యాప్స్ కొంచెం క్రియేట్ చేస్తే వీళ్ళే వాడికి ఓపిక ఉంటుంది పది అధ్యాయం తీసుకునే తర్వాత కొంచెం గ్యాప్ ఉంటుంది అన్నట్టు కాబట్టి అటువంటి ఎర్రర్స్ ఉన్నాయి దాన్ని మనం సీరియస్ మిస్టేక్స్ అని కూడా చెప్పడానికి వీల్లేదు కానీ చిన్న చిన్న ఎర్రర్స్ అక్కడక్కడ ఉన్నాయి అవన్నీ క్లీన్ చేసిన మూడు గంటలు చేసిన అవి దగ్గర దగ్గర పదిహేను పంతొమ్మిది భాగంలో ఉన్నాయి కాబట్టి ఆల్రెడీ మూడు గంటలు యూట్యూబ్లోకి వెళ్ళిపోయినాయి నేను రేపటి నుంచి ఒక ఒక లింక్ పంపిస్తూ ఉంటాను మీరు కూడా వింక్ వచ్చి చెప్పకుంటే కానీ అవి ఆ రోజులలో నేను అనుకుంటా ఫార్టీ ఫైవ్ మినిట్స్ కంటే ఎక్కువ రికార్డింగ్ ఇప్పుడు మన రికార్డింగ్స్ ఖచ్చితంగా వన్ అవర్ ట్వంటీ మినిట్స్ అరౌండ్ వన్ అవర్ టెన్ మినిట్స్ ఉంటుంది కానీ ఆ రోజులలో ఫార్టీ ఫైవ్ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ కట్టే వాక్యం అంటే నియర్లీ వన్ అవర్ అంతే అంతకంటే ఏం ఆ రోజుల్లో వాకింగ్ కార్డు త్వరగానే వినొచ్చు అదే ఫార్టీ ఫార్టీ మినిట్స్ ఫిఫ్టీ మినిట్స్ మ్యాక్సిమం అదే రేంజ్ లో లేదు లేదు అదే అందుకే కాకొచ్చు బహుశా అవి అన్ని గంటలు అయినాయి అనిపిస్తుంది పర్లేదు ఆ రోజు ప్రభు మనకు ఆవేదన నేర్పించే కొంచెం కొంచెం నేర్చుకోండి అని మినిట్స్ ఫిఫ్టీ మినిట్సే పెట్టిండీ ఇప్పుడేమో వన్ అవర్ ట్వంటీ మినిట్స్ వన్ కొన్ని సార్ టూ కూడా పోయింది ఒకసారి ఒకసారి చూస్తే రికార్డింగ్ చూస్తే నేను ఆశ్చర్యపోయిన ఎడిటింగ్ చేస్తుంటే ఇది ఇంతసేపు పడుతుంది కొన్నిసార్లు వాక్యం పర్లేదు కాబట్టి ఈరోజు మరికొన్ని విషయాలు మనం చూసినాం ఈరోజు ఈ యొక్క ఆరవ బూరకు సంబంధించిన విషయాలు జానిస్తాం అప్పుడు పోయినవారం ప్రభు మనకి ఏం చూపించింది అంటే పని ఐదవ బూరలో ఎట్లా ముగిస్తుంది అనేది మార్పు శువార్త పదమూడవ దొమ్మిదవ వర్షాలు చూసినాం పోయినవరం అదేంటంటే మీరు మిమ్ముని గుర్చి మీరు జాగ్రత్త అని ఆరంభం వాక్యం మీరు సభల యుద్ధకు హా ఈచుకుని పోతారు అని ఉంది అక్కడ వాక్యం తర్వాత వార్డ్ మిమ్మల్ని సభలకు అప్పగించరు దాని తర్వాత సమాజ మందిరంలో మీరు కొట్టబడతారు దాని తర్వాత అధిపతుల యొక్క ఎదుటకు రాజుల ఎదుటకు మీరు చేయబడతారు నా నామం నిమిత్తమై ఆ విషయం గురించి మనం పనివ్వడానికి అనిచ్చినాం అయితే నాకు ఒక రెండు రోజు రెండు రోజులకైతే నేను ఒరిస్తాను నన్ను ఒక రోజు అంటే అది ట్రైన్లో వెళ్తున్నాను మాకు ఫ్లైట్ ఫెసిలిటీ లేకుండే అక్కడ ఎయిర్పోర్ట్ లేదు అందుకని ట్రైన్లో వెళ్తే ఆల్మోస్ట్ రాత్రి పన్నెండు గంటలకు ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే సాయంత్రం ఆరు గంటలకు రీచ్ అయింది హైదరాబాద్ అంత లాంగ్ ట్రైన్ అది ఇంకా నాకు ఏముంటుంది ఓపిక అసలు ఆ వాక్యాలన్ని నేను ధ్యానిస్తానను ఎన్ని ఆశ్చర్యకరమైన విషయాలు ప్రభు చూపించాడు అయితే నాకు ఆ రెండు వారం రోజులలో ఏం చూపించిండే దేవుడు పోయిన వారం ఖచ్చితంగా మనము మతపరమైన క్రైస్తవ గుంపు ఈరోజు ఎట్లుంది ప్రపంచంలో సేవకులు గొప్ప గొప్ప సేవకులందరూ శ్రమకూడి ఒక ఒక వ్యవస్థను ఏర్పరచుకున్నారు అదే క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయల్ అని మనం ధరించిన వారం వీళ్ళందరూ ఇసల్ పిల్లల్ని కాపాడాల బాధ్యత బైబల్ బాధ్యత ధర్మశాస్త్రపు విధి అంటే డ్యూటీ ధర్మశాస్త్రపు విధి అని క్రైస్తవులని మనం కాపాడాలని ప్రపంచం నుంచి వీళ్ళందరూ డబ్బులు సమకూర్చుకొని పైగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే యునైటెడ్ స్టేట్స్ ప్రెసిడెంట్ కి లెటర్స్ రాస్తారు ఆ ప్రెసిడెంట్ కూడా క్రిస్టియన్ ఉంటాడు కాబట్టి వాడికి లెటర్ రాస్తారు ఏంటంటే బైబుల్ ప్రకారంగా ఇసైలని కాపాడే బాధ్యత అనేది అని అమెరికాని ఆ రీతిగా ఇసైల్ని కాపాడేటట్టు తయారు చేస్తున్నారు అమెరికా దేశాన్ని అమెరికా దేశాన్ని హైజాక్ చేస్తున్నారు వాళ్ళు ఈరోజు మతపరమైన క్రైస్తవ జీవితము గవర్నమెంట్ ని హైజాక్ చేసుకుంది అది మనం చూస్తాం కొంతకాలం తర్వాత ప్రకటనలో కొన్ని ప్రవచనాలు ఉంటాయి ఎట్లా మతము గవర్నమెంట్ ఏరితిగా ముడిపడి ఉంటాయి అనేది ప్రవచనం ఉంటుంది అక్కడ మనం చూస్తాం ఎందుకు అంటే వాళ్ళ స్వార్థం కోరిక చేసుకుంటారు ఈ సర్పంలకు సంబంధించిన బోధ కూడా అదే ఆ జాన్ హేయి అనే వ్యక్తి దానికి లీడర్ అన్నట్టు ప్రపంచం అంతటా క్రిస్టియన్స్ కి అయిన పెద్ద లీడర్ అన్నట్టు అందులో అందరూ ఒక డెబ్బై మంది అని మనం పరిమాదానించాం కదా ఒక డెబ్బై మంది గొప్ప గొప్ప సేవకులందరూ దాంట్లో సభ్యులు వాళ్ళు ఏం చేస్తారంటే సంవత్సరానికి ఒకసారి వన్ నైట్ వన్ నైట్ విత్ ఇజ్రాయెల్ ఆ వన్ నైట్ వన్ నైట్ విత్ ఇజ్రాయల్ అని ఒక ప్రోగ్రాం తయారు చేసుకున్నారు వాళ్ళు ఆ ప్రోగ్రామ్ లో ప్రపంచం నుంచి అందరు యూధ మత అధికారులు బిజినెస్ మెన్లు అట్లాంటి గొప్ప గొప్ప వ్యక్తులు అందరూ క్రైస్తవ ఈవాంజలికల్ పాస్టర్స్ ప్రపంచం నుంచి బిషప్ వాళ్ళందరూ అక్కడ పోయి జమ అయ్యి ఆ రాత్రంతా వాళ్ళ పాటలు పాడుకుంటూ ప్రార్థనలు చేసుకుంటా వాళ్ళు ప్లాన్స్ చేస్తారు అన్నట్టు ఇస్రాల్ ఎట్లా కాపాడాలి మనం అరబ్ల నుంచి ఇతర దేశాల నుంచి వాళ్ళని ఎట్లా కాపాడాలనే మీకు బాగా అర్థమవుతుందా ఏ రీతిగా క్రైస్తవ జీవితం మోసపోయిందండి ఇస్రాల్ పదల్ని దేవుని కంటే ఉన్నతమైన స్థితిలో నిలబడం అది ఒక విగ్రహార్థన ఎవరు నిలబెడుతున్నారు క్రైస్తవులు నిలబెడుతున్నారు క్రైస్తవులు ఇజ్రాయెల్ దేశానికి అంతగా ఉన్నత స్థితిని అను ఇవ్వడం వలన వాళ్ళు విగ్రహార రేఖలు మన ప్రభు కూడా అంతగా ప్రాధాన్యత ఇవ్వకుండా వాళ్ళకు ప్రాధాన్యత ఇస్తుంది ఈరోజు ప్రపంచం అంతటా కాబట్టి అది ఖచ్చితంగా దేవునికి విరుద్ధం దేవుడు వాళ్ళని మనం చూసినాం కదా ఎక్కడ చూసినాము ఆమోస గ్రంథంలో చూసినాము ఇక్కడ నేను ఎన్నటిను మిమ్మల్ని దాటిపోను ఏడవ అధ్యాయంలో ఐ విల్ నెవర్ పాస్ దెన్ ఎనీ మోర్ అంటే ఇంకా నేను ఎన్నడో వాళ్ళ దగ్గరికి రాను వాళ్ళని దాటిపోను అంటే వాళ్ళకి ఇచ్చిన ఒక అవకాశం ఎన్నో వేల సంవత్సరాలు కాలు వాడుకోలేకపోయినాను వాళ్ళు ఏష్రంథాల్లో మనం చూసినాము ఇస్రాల్ దేశాన్ని అణులకు వెలుగులాగా ఏర్పరచుకున్నాడు కానీ వాళ్ళు వెలగలేకపోయినారు విఫలమైపోయినారు ఫెయిల్ అయిపోయినారు వాళ్ళ మిషన్ లో అణులని అణులకు వెలిగించాల్సింది పోయి వాళ్ళు అనుల దగ్గర నుంచే దోచుకున్నట్టు మనం చూస్తాం అనులకి అన్యాయం చేయడము పరదేశులను అన్యాయం చేయడం మనం చూస్తాం వాళ్ళంతా పాత నిబంధన పుస్తకాలలో చూస్తాం మరి ఏ రీతిగా అనిలని దూరపరచని ప్రమణించి అనిలకిచ్చిన ప్రాంగణము మందిరము ఆవడంలో మందిరపు చివరి భాగము అనిల కొరకు ఇవ్వబడింది కానీ అందులో వారు బిజినెస్ చేసేందు యాచకులు ఇదంతా మనం యాచకుల గురించి మాట్లాడుతున్నాం యాక్చువల్గా ఆరవ కూర అంతా సంబంధించింది అంటే డైరెక్ట్ చెప్తే చాలా కోపం మన మీద వ్యతిరేకంగా వస్తారు మనుషులు కొన్ని జాగ్రత్తగా మనం వినాలి చెప్పాలి అవన్నీ వాక్యాలు ఎందుకంటే ఈ వాక్యము కొన్నిసార్లు వింటేటప్పుడు ఏం జరుగుతుందంటే యాచకులకి సపోర్టివ్ గా ఉండే గొప్ప జనము నీకు వ్యతిరేకం అవుతాడు మా పాస్టర్కి నువ్వు వ్యతిరేకంగా చెప్తున్నావు నీ దగ్గర నీ వాక్యం వినడం బంద్ ఈ వాక్యాలు స్ప్రెడ్ కావు కానీ ఇవి స్ప్రెడ్ కావాలా ఏ రీతిగా స్ప్రెడ్ కావాలా స్లోగా స్ప్రెడ్ చేయాలి మనం కఠినంగా స్ట్రైట్ ఫార్వర్డ్గా చెప్తే మనుషులు అవి వినరు కొన్ని ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళకి ఎంత ఏమంత గుడితనం కల్పించింది బట్ వాళ్ళు చూడలేరు ఫస్ట్ పాయింట్ అవి వాళ్ళ పాస్తలకి వాళ్ళ సంఘస్తుల సంఘాలకి వ్యతిరేకంగా మనం ఏమి చెప్పినా అనవసరంగా మంట రగలుకుంటారు వాళ్ళను మనం అందుకు ఇస్తాం స్టెఫెన్ విషయంలో ఆ సన్హేద్రిన్ కదా కౌన్సిల్ సభ సన్హెద్రిన్ సభ వాళ్ళు పండ్లు కొరుకుంటారు మనం చూస్తాం పండ్లు కొరుకుతారు వాళ్ళు కదా దా ఆ పెద్దలు పండ్లు కొరకడం అనే పదం మనం చూస్తాం మనం వాక్యం నా జ్ఞాపకం లేదు చాలా సంవత్సరాల క్రితం గెలిచిన పండ్లు కొరుకుతున్నారు అని చూసి అంటే వాళ్ళకి ఎంత కోపం ఉంటుంది మనం అర్థం చేసుకోవాలా పండ్లు కొరుకుట అనేది సరే దానికి సంబంధించిన విషయాలకు అంత డీటెయిల్ పోవం గానీ మనకు ఒక విషయం ఏమర్థం అవుతుంది అంటే ఆ అనిల ప్రాంతము అనిల ప్రాంగణము అనిలకు ఇవ్వబడింది ఎందుకంటే వాళ్ళు కూడా అక్కడికి వచ్చి దేవుని ఆరాధించాలా గ్రాడ్యుయేటింగ్ అంటారు ఒక దశ నుంచి ఇంకో దశకి రావాలంటే ఒక దశ నుంచి వాళ్ళ అనిల ప్రాంగణం నుంచి సంపూర్ణంగా లాగా లేక యూత్ లాగా వాళ్ళు మారలాగున యాజకులు వాళ్ళని సిద్ధపరచాల్సింది పోయి వాళ్ళని ఆ అనిల ఆ ప్రాంగణంలోనికి రానియకుండా ఆ ప్రవీన్సెస్ రానియకుండా ఆ ప్రాంతంలో వాళ్ళు బిజినెస్ చేసారు గొర్రెలు అమ్మడము పావురాలు అమ్మడము రూపాల మార్పిడి మనీ ఎక్స్చేంజ్ చేసారు అక్కడ ఎవరు చేసారు యాచకులు చేసిరే ఒక్కొక్క యాచకు ఒక టేబుల్ ఉండేది అక్కడ ఒక యాచకుడు గొరల గొర్రెలు అమ్ముతుంటే ఒక యాచకుడు పవర్లు అమ్ముతుంటే ఇంకొక యాచకుడు మనీ ట్రాన్సాక్షన్స్ అంటే కరెన్సీ ఎక్స్చేంజ్ ఇట్లాంటివి బిజినెస్ చేసిరు వాళ్ళు వాడు ఉండేవలసింది ఎక్కడ పరిశుధ స్థలం దగ్గర దేవునికి బలిపీఠం దగ్గర వాడు బలు అర్పించాలా దేవునికి ధూపం వేయాలా వాడి పని అది అవి చేయకుండా ఆ అనుల ప్రాంగణాన్ని వాళ్ళు ఆక్రమించుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ రోజు కూడా వెలిగించింది అనులని ఆలోచించి మలాకీ గ్రంథం చూస్తే మలాకీ గ్రంథంలో వాళ్ళు ఎంత అన్యాయంగా జీవించడం మనం చూస్తాం ఆ రీతిగా దొంగలించడం వల్ల ప్రవర్తన నీకు మిమ్మల్ని ఎన్నట్టు దాటి మనం ఎందుకంటే నీకు అవకాశం అది మనకొచ్చింది కాబట్టి మీరు అర్థం చేసుకోవాలి ఆత్మీయ దృష్టితోని ఇస్ ఇది ఆత్మీయమైంది ఇది ప్రకృతి సహజమైంది కాదు ఇస్రాయల్ అనేది విధానం ఇస్సాల్ పేలు అక్కడైనా ఆత్మీయంగా ఇసల్గా మర్చబడ్డ మనమైనా కానీ ఒకటే బైబుల్ అంతట్లో ఒకటే ఇస్రాయల్ అయితే యుగ సమాప్తిలో మనము ఆత్మీయంగా ఇసలుగా మార్చబడ్డాం అన్నప్పుడు వాళ్ళకి నీ మటు ఇష్టం ఉండదు ఇసకి మన ఉండదు వాళ్ళకి మొదటి నుంచి ఇష్టం లేదు ఎందుకంటే అనిల రానిలేదు ఇప్పుడు మనమే దేవుని బిడ్డలం అని వాళ్ళకి చాలా కోపం ఎందుకంటే మేము దేవుని బిడ్డమంటున్నాం కదా ఈ రోజు కూడా వాళ్ళు అనుకుంటారు మేమే దేవుని బిడ్డలం మీరు కాదంటారు అనిలని కుక్కలతో పోలిస్తుంది వాళ్ళ ధర్మశాస్త్రం వాళ్ళ ఏమంటాం దాన్ని పుస్తకాన్ని వాళ్ళ మత మత గ్రంథం తాళ్ళంటారు దాన్ని ఇసెన్ వాళ్ళు బైబుల్ పాటించారు మనలాగా బైబుల్ వాళ్ళు తాల్మూడు అనే పుస్తకాన్ని పాటిస్తారు ఆ పుస్తకంలో అనిల గురించి చాలా వ్యక్తి చాలా నీచంగా రాయబడంటారు చాలా నీచంగా ఉంటామని నేను పబ్లిక్ లో చెప్పలేదు కానీ మీకు ఒప్పిగొంటే ప్రాంతం చదువుకోండి దాన్ని ఆ పుస్తకం చదువుకుంటే మీకు వచ్చేది కూడా గొప్పగా ఏం లేదు కానీ వాళ్ళు ఎంతగా దిగజారిపోయిందన్న విషయం మనం అక్కడ చూడగలం అందుకు పౌలు వాళ్ళకి వాళ్ళ గురించి అంతగా బాధతో ఆ రోగు రాష్ట్ర పత్రిక అయింది పొరితల రాష్ట్ర పత్రికలు మనం చూస్తాం ముఖ్యంగా రోములు రాష్ట్ర పత్రికలు చూస్తాం వాళ్ళ గురించి వాళ్ళు ఏ రీతి కూడరు అన్న విషయాన్ని ఎబ్రిల్ రాష్ట్ర పత్రికలు చేస్తున్నాం వాళ్ళ గురించి ఏ రీతి కూడరు వాళ్ళది కాబట్టి సాధ్యమైతే దేహ సంబంధం లేని సహోదరుల కొరకు నేను చనిపోయినా పర్లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అంటే వాళ్ళు ఎంతగా నశించిపోయినారు అన్నది ఆయన బాగా అర్థం తీసుకున్నాడు ఆయన కానీ వాళ్ళు దాన్ని వాళ్ళకే వచ్చినాయి కదా అయినా వాళ్ళు పోగొట్టుకున్నారు అవి మనకు ప్రభు ద్వారా ఎందుకంటే అంతరంగం మందు ప్రభు మనల్ని మర్చుకున్నాడు కాబట్టి ఇప్పుడు మనకి మంది అర్థమైతే వాళ్ళకి అర్థం కావద్దు వాళ్ళ వాక్యాలు నేను ఛాన్సాలు విన్నా వాళ్ళ మత యాజకులు చెప్పే వాక్యాలు చాలా వింతగా ఉంటాయి చాలా వింతగా ఉంటాయి నిన్ను ఎంత భయంకరంగా ఆకర్షించుకుంటాయి అంటే భయంకరంగా ఆకర్షించుకుంటాయి కానీ అవి ఒక్కదానికి కూడా బైబుల్ ఆధారాలు ఉండవు వాళ్ళు చెప్పే పుస్తకాలన్నీ వింత వింతగా పుస్తకాలు నువ్వు ఎప్పుడు కనీ ఎరగని పుస్తకాలు అని అందరి నుంచి చెప్తా ఉంటారు కాబట్టి చివరి కాలంలో వాడు మోసగించేవాడు వాడు వాడు మొదటి నుంచి మోసగాడు కాబట్టి దొంగ కాబట్టి మనల్ని మోసగించడానికి ప్రయత్నిస్తుంటాడు మనల్ని మోసపోకుండా మనకు శామ్ అనకు అవసరం ఏ నేను మోసపోను బ్రదర్ అని ధీమాగా అది ప్రకృతి సహజంగా చెప్పడం నేను మోసపోకుండా నన్ను కాపాడు ప్రభావ అనేది ఆయన సన్నిధికి రావడం ఆయన సన్నిధికి వచ్చి మనం ప్రభావ నన్ను కాపాడు నన్ను కాపాడు ప్రభావ నీ యొక్క ఆత్మని నా నుంచి తొలగించకు ప్రభావ అన్న ప్రార్థన మనకి ఈ రోజులలో చాలా అవసరం కాబట్టి ఊఫీ ఇట్లేక క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయెల్ అనే గుంపు అది యాజకుల గుంపు అది ముఖ్యంగా ప్రపంచం అంతటి నుంచి యాజకులు జమ చేయండి క్రిస్టియన్ సొసై సొసైటీస్ క్రిస్టియన్ అసోసియేషన్స్ అంటే అందరు అందరుంటారు అందులో రకరకాల మనుషులు ఉంటారు కానీ క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయల్ అనేది కేవలము యాజకుల గుంపు ప్రపంచం నుంచి కాబట్టి ఈ గుంపు గురించి జాగ్రత్తగా పరిశీలిస్తున్నాను ఎందుకంటే ఈ ఆరవపూర ఆరంభము లో వీళ్ళ పాత్ర ఏంటి నువ్వు అర్థం వాళ్ళ గురించి నీకు తెలియకపోతే ఈ ప్రవచనాలు ఇరవై ఏడు మీకు ఎప్పుడు చూసుకోలేరు నేను ఆ గుంపు నేను పది పదిహేను సంవత్సరాల క్రితం తెలిసినప్పుడు ఆ గుంపు గురించి కేవలం అక్కడనే ఆ దేశంలోనే ఉందనుకున్నాను కానీ వెరీ వెరీ రీసెంట్లీ నేను పదివరకు చూపిస్తున్నా నేను వెరీ వెరీ రీసెంట్లీ అంటే బహుశా ఒక నెలలో రెండు నెలల క్రితం చూసిన ఎక్కడో ఒకరింట్లో టీవీలో ఆయన మొహం ఆయన వాక్యం చెప్తుంటే అప్పుడు నేను వచ్చేసింది మన దేశం కూడా ఈ గుంపు అంటే మన దేశానికి వచ్చిందంటే ఇది ఇంకా ఎన్ని దేశాలకు వెళ్ళిపోయింది ఈ గుంపు ఇప్పుడు ఇంకేం లేదు ఈ గుంపులు ఏం చేస్తాయంటే ప్రపంచం అంతటా స్ప్రెడ్ అయిపోయినాయి కాబట్టి ఈ ఈ పర్టికులర్ సంస్థ ఇది ఇంకా ప్రపంచం చెంత డబ్బులు గుంజేసుకుంటూ ఉంటుంది అంటే మొదటి నుంచి మనం అర్థం తీసుకుంటే ఏంటంటే ఆ ఐదవ గుంపులకు సంబంధించిన అంతేంది గొప్ప జనం యొక్క ఆసలాన్ని గుంజుకోవడం కాబట్టి ఈ గుంపు ఈ యొక్క మతపరమైన గుంపు ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది ఇంకా నెరవేరే టైం మనం చూస్తా ఎంతో సమయం పట్టదు అన్నట్టు ఆల్రెడీ దోచుకోవడం తిరుగుతుంది ప్రపంచం అంతటి నుంచి గొప్ప జనం యొక్క ఆస్తులు అన్ని పోగొట్టుకుంటున్నారు వాళ్ళు కాబట్టి అది పరిపక్వం చెందే దశకి మనం సిద్ధమవుతున్నాం కాబట్టి వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళు పరిపక్వం చెందే టైంకి వాళ్ళందరినీ పట్టుకొచ్చి యాజకులకు అప్పగిస్తారు ఎందుకు అప్పగిస్తారో మీరు అర్థం చేసుకోండి ఇంతవరకు వాళ్ళతో సహవాసంలో ఉండి వాళ్ళతో మంచి ఉండి వాళ్ళని పాటలు పాడిన వాళ్ళు ప్రార్థన చేసిన వాళ్ళు సడన్లీ వాళ్ళని ఎందుకు సవాళ్లకు అప్పగిస్తున్నారు అన్నప్పుడు మీరు అర్థం చేసుకోవాలా ఈ రెండు మూడు గుంపుల మధ్యలో ఏదో అలజడి ఏర్పడింది గొప్ప జనము వారి గురి వారి నుంచి మెల్లగా జారుకోవడం జరుగుతుంది ఎందుకు జారుకుంటారో మీకు తెలుసు వాళ్ళు ఈ తెలుసుకో ఈ సత్యంలోకి రాకపోతే వాళ్ళు శాశ్వతంగా అదే గుంపులను నశించుకోతారు ఎప్పుడైతే వాళ్ళు ఇది గ్రహిస్తారో ఇందులో మోసం ఉంది రెండు గుంపులలో మోసం ఉందని తెలుసుకుని మెల్లగా వాళ్ళ నుంచి బయరాడడం స్టార్ట్ చేస్తారో అప్పుడు వాళ్ళు వీళ్ళని నాటయం చేయడం స్టార్ట్ చేస్తుంటారు రే నాకులు తప్పించుకుంటా పోతావా అని కబ్జా చేసుకొని గేరవేసుకొని పట్టించుకోవడం అదే ప్రవాసం మనం చూసినాం ఈ సంవత్సరాల నుంచి వాళ్ళని పట్టుకున్నాక బందీ చేసుకున్నాక అప్పుడు సభలకు అప్పగించడం మనం చూస్తూ ఉంటాం పోలవరం కూడా మనం చూసినాం అట్లనే ముఖ్యంగా కృత నిబంధన పుస్తకాల్లో చూసినప్పుడు స్టెఫెన్ మొట్టమొదటి పట్టబడ్డవాడు హతసాక్షులలో హత సాక్షులైన క్రైస్తవ సంఘంలో దేవుని దేవుడు మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి వెళ్ళిపోయినాక विस्तरी फस्ट हत साक्षी स्टेफे बैबि दत साक्षाटने फस्ट हतसाक्षिंग संवस आलमोस्ट हड्रेड इयरस इपड़ी टू थी कवसर कि पब्ली आ पुस्तक पेरे फाक्स बुक् मार्टर्स మార్టర్ అంటే హతసాక్షి ఇంగ్లీష్ లో బుక్ ఆఫ్ మార్టర్స్ అంటే హతసాక్షులకు సంబంధించిన పుస్తకమది. అది ఆయన పేరు జాన్ ఫాక్స్ అనుకోండి జాన్ ఫాక్స్ అనే పేరు జాన్ ఫాక్స్ అనే వ్యక్తి అది రాసింది బుక్ నేను తర్వాత చెక్ చేసుకుంటాను జాన్ ఫాక్సా కదా ఫాక్స్ అయితే సెకండ్ పేరు అయినది సెకండ్ నేమ్ అయినది జాన్ ఫాక్స్ ఫాక్స్ అనేది సెకండ్ నేమ్ ఆ బుక్ పేరు ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్టర్స్ అంటే ఫాక్స్ అనే వ్యక్తి రచించిన హత సాక్షుల చరిత్ర ఆ పుస్తకం పేర్లు ఆ పుస్తకము ప్రతి ఒక్కరు చదవాలా మీరు కూడా చదవాలి తెలుగులో ఉంది ఆ పుస్తకం దొరుకుతుంది మీరు ఓఎంకి పోయిన కానీ వైఎంసీఏ బైబు బుక్ స్టోర్ పక్కన గేట్ తెర అడవి మీకు దొరుకుతాయి చూడండి ఆ బుక్ ఇంగ్లీష్ వస్తే మటుకు ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇంటర్నెట్లో ఉంది ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ మై సోర్డ్ కూడా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు ఆ బుక్ లో స్టెఫెన్ నుంచి మొదలుకొని పదహారు వందల ఎంతమంది హతసాక్షులైనారో వాళ్ళ చరిత్రలు ఉన్నాయి అది చదివిన వాడు ఏడవకుండా ఉండలేడు ఎటువంటి వాడైనా కానీ ఆ బుక్ పేరు ఫాక్స్ ఎఫ్ఓ ఎక్సిఎస్ ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్టర్స్ మార్టర్స్ అంటే హతసాక్షులు అందులో స్టెఫెన్ మొదలుకొని పదహారు వందల అంటే రాయబడినప్పుడు అంటే నాలుగు వందల సంవత్సరం క్రితం రాయబడ్డ బుక్ అది ఇన్ని అంటే దగ్గర దగ్గర పదహారు వందల ప్రభు కాలం నుంచి మొదలుకొని ఈ పదహారు వందల సంవత్సరాలు ఎంతమంది సేవకులు ప్రభు కొరకు హతసాక్షిణరూ వాళ్ళ చరిత్ర చదివినప్పుడు చాలా ఆశ్చర్యలు ఆ బుక్ చదివిన వాడి సేవ విధానం అంతా ప్రభు కొరకు ఎంత రోషం కలిగి వాళ్ళ నుంచి మనం నేర్చుకుంటాం అయితే నాకు ఒరిస్సా నుంచి నేను హైదరాబాద్కి వస్తుంటే ప్రభు నాకు ఈ విషయాన్ని చూపిస్తాను వాళ్ళు ఎట్లా వాళ్ళని ఎవరు మరణానికి అప్పగించారు ఎవరు చంపినారు అనేది అయితే నేను మీకు కొంతకాలం క్రిందట కూడా చూపించిన మొదటి వారు కడపటి వారు అగుతురు కడపటి వారు మొదటి వారు అగురుంది ప్రభువే చెప్పిండు మతే శ్రోతాలు మనకి యుగ కాబట్టి తర్వాత రోల్స్ రివర్స్ అవుతాయని కూడా చూపించిండు ప్రభు మనకు రోల్స్ ఎట్లా రివర్స్ అవుతాయి పాత నిబంధన కాలంలో ఇస్ పిల్లల రూల్స్ ఎట్లుండే కృత నిబంధన కాలంలో క్రైస్త రూల్స్ ఈ రూల్స్ ఎట్లా రివర్స్ అవుతాయని ప్రభుత్వం చూపించిన విధానం కాబట్టి స్టెఫెన్ పట్టబడినప్పుడు అక్కడ ఉన్న కౌన్సిల్ అంటే డెబ్బై మంది సన్హెద్రీన్ అంటే వాళ్ళకి ఆ కౌన్సిల్ లో యూధ మత యాజకులు ఉన్నారు స్టెఫెన్ చంపించింది మతయాజకులు వాళ్ళు యూధ మత యాజకులు అయితే ఈ పదహారు వందల చనిపోయిన గొప్ప గొప్ప సేవకులు ఏ మత అధికారుల క్రింద చనిపోయినారో మీకు తెలుసా ఆ బుక్ చదివినాక నాకు అప్పుడు అర్థమైంది చాలా మంది గొప్ప గొప్ప సేవకుల పేరు నాకు తెలుసు ఒక్కొక్క సేవకుల గురించి మీకు చెప్తాను క్లుప్తంగా అయితే ఎందుకు చెప్తున్నానంటే ఈ మతయాజకులు ఏ రీతిగా గొప్ప జనాన్ని శ్రమల చేసి చంపుతున్నారు అనేది ఆరవ పూరకు సంబంధించిన అంశం అంటే ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది సెఫెన్ కాలంలో స్టార్ట్ అయిందా అంతే కదా ప్రభు చెప్పిండు మీరు సభలకు యుద్ధకు ఈడ్చబడుతున్నారనేది ఎప్పుడు చెప్పిండు ఆయన ఆయన ముందు చెప్పిండు కాబట్టి ఎప్పుడు స్టార్ట్ కావాలి ఆయన మరణం భూస్థాపన పునరుదనం తర్వాత స్టార్ట్ కావాలా కాబట్టి మొదటి దశాబ్దంలోనే స్టార్ట్ అయ్యి స్టెఫెన్ తో ఈ రోజు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు కంప్లీట్ గా ఆరవ బూర దానికి సంబంధించి ఆరవ బూర కంప్లీట్ అది స్టార్ట్ అయింది ఊర ఉది ఆ రోజు వరకు నడుస్తూనే ఉంది ఇది రికార్డ్ లాగా సర్కిల్ లాగా మన టైంలో మన కాలంలో ఇది కంప్లీట్ అవుతుంది అంటే మొత్తం హతసాక్షులు అయిపోతారు దాని తర్వాత చూపిస్తున్న వాక్యం నేను పదిహేనవ వచనంలో విచ్ వర్ ప్రిపేర్డ్ ఫర్ అన్ అవర్ ఒక సమయం కొరకు ఈ దూతలు సిద్ధంగా ఉండరు అక్కడ ఆ పదిహేనవ వచనంలో తొమ్మిదవ అధ్యాయ ప్రధ్యాయము పదిహేనవ వచనంలో అండ్ దూస్డ్ అంతవరకు బంధింపబడ్డరు అప్పుడు వాళ్ళు విడబడ్డరు దాని తర్వాత ఒక గంట కొరకు ఒక దినం కొరకు ఒక నెల కొరకు ఒక సంవత్సరం కొరకు అక్కడ ఉంటా ఉంది తెలుగులో మనుషుల్లో మూడవ భాగంను సంహరించుటకు అదే చూడండి రివర్స్ వస్తుంది తెలుగులో ఇక్కడనేమో అవర్ డే మంత్ ఇయర్ అని ఎండ్ అవుతుంది అక్కడనేమో అదే సంవత్సరము అదే నెల అదే దినం అదే గంటకు అనుంది కాబట్టి టైము చూడండి ఈ మనకి ప్రముఖుడు చూపించింది ఆయన పుట్టుక ముందు టైము హై నుంచి లోగా వస్తుంది రీసెంట్ ఎప్పుడందా బుధానికి యేసే గ్రంథము పదిహేడు ఏడు వందల సంవత్సరాల బీసీ అంటాం దాని తర్వాత మలాకి వచ్చేటప్పటికి జీరో అయిపోతుంటుంది టైము త్రీ హండ్రెడ్ జగరే గ్రంథం త్రీ హండ్రెడ్ బీసీ తర్వాత జీరోకి జీరోకి వచ్చినాక ఫస్ట్ దశాబ్దము దాని తర్వాత సెకండ్ నుంచి పైకి వెలుగుతూ ఉంటది ఇప్పటికి రెండు సంవత్సరం టైము అట్లా కిందికి వచ్చి మీదికి పోతుంటది అది ఆశ్చర్యం కదా చెప్పడానికి అట్లా ఎందుకు అనుకున్నారు ఇక్కడ ఉంది దానికి క్లూ కాబట్టి దీవెం దృష్టిలో టైము అట్లా వెనకకి ముందుకి వెనకకి ముందుకు పోతూ ఉంటుంది అనే విషయం చెప్తున్నాడు ఇక్కడికి వచ్చినప్పటికేమవుతుందంటే తెలుగులో ఎట్లుంది సంవత్సరం నుంచి మొదలుకొని ఒక గంట ఒక గంట చివరికి అంటే అది చివరి టైం అన్నట్టు చివరి టైం అంటే అక్కడికి ఎండ్ అయిపోతుంది టైం ఆ గంటలో ఏం జరుగుతుంది అంటే దాన్ని ఏమంటాం ముగింపు సమయం అంటాం ముగింపు సమయం దాని వచ్చేవారు నేను కంప్లీట్ గా దానికి సంబంధించిన వాక్యమే చెప్తాను సమయం ఎట్లా ముగిస్తుంది విషయం ముగింపు సమయానికి సంబంధించి అక్కడ చెప్పబడింది ఒక గంట గురించి అవన్నీ మనకు అర్థం కాకుండా ఇవి కొంచెం కష్టంగా ఉంటాయి ఆరవ కాబట్టి వాటికి సంబంధించి కొన్ని ముందే సిద్ధపడితే గాని అది కంప్లీట్ గా మనకు అర్థం కాదు కాబట్టి ముగింపు సమయం అన్న అంశం ని వచ్చేవారు నేను ముగిసిన చూపించినప్పుడు ఇవన్నీ మళ్ళీ తేటగా మనకు అర్థమైపోతా ఉంటాయి కాబట్టి ఈ సమయం అనేది ఎట్లా ముగిస్తుంది ఆ ముగింపు సమయం ఎట్లుంటది అనేది అక్కడ చెప్పబడింది ఆ చివరి గంట దట్ వన్ అవర్ ప్రిపేర్డ్ ఫర్ అన్ అవర్ అంటే ప్రిపేర్డ్ ఫర్ ఎన్ అవర్ అంటే ఆ ఒక గంటకే మొత్తం క్లీనప్ అయిపోవాలా ఆ దూతలకి ఇచ్చిన అధికారం తేళ్ళకేమో ఐదు అధికారం ఇచ్చింది వాళ్ళని హింసించుటకు బాధించుటకు వీళ్ళకేమో ఒక గంట ఇస్తున్నాడు ఆ గంటలే మొత్తం క్లీన్ అయిపోతుంది అంటాడు కానీ నీ అర్థం చేసుకోవాలి ఆ గంట అనేది ఎట్లుంటది అండి ఒక గంట అంటే నిజంగా ట్వంటీ ఫోర్ అవర్స్ ట్వంటీ ఫోర్ సెకండ్స్ కాదు కదా ట్వంటీ ఫోర్ కాదు కదా ఒక గంట అంటే ట్వంటీ ఫోర్ మన దృష్టిలో ఈ లోకప్ దృష్టిలో సారీ సిక్స్టీ సిక్స్టీ మినిట్స్ ఒక గంట అంటే సిక్స్టీ మినిట్స్ ఒక ఒక మినిట్ అంటే సిక్స్టీ సెకండ్స్ ఇవి మనం ఏర్పరచుకున్నాం ఎవరు ఏర్పరచుకున్నారంటే బబ్లో అనుకున్నారా బోన్ ఉద్దేశస్తులు ఆ సెకండ్స్ నిడిల్ అనుకున్నారు వాళ్ళు క్లాక్లో వాళ్ళు అంత తెలియగలవాళ్ళు అంత జ్ఞానం గలవాళ్ళు కానీ సరే ఏమైంది మీకు తెలుసు ఎందుకంటే ఈ లోకపు జ్ఞానము దేవుని దృష్టిలో వేరితనమే కాబట్టి నువ్వు ప్రవచనల్ని ఈ క్లాక్ తోని ఈ కెనడాస్ తో పోల్చుకుంటే అది అసలునే కాదు ఎందుకంటే ఆయన దృష్టిలో అవి సమం అవి సూచనలకు సంబంధించినవి అవి కాలలు సూచనలు ఆయన కాబట్టి ఆయన తప్ప ఎవ్వరు చూపించలేరు కాబట్టి సెఫైన్ కాలంలో ఆ సన్హేద్రి అనేది యూదుల మత అధికారులు లేక యూద యాజకులు జూవిష్ ప్రీస్ అంట వాళ్ళని సెఫెన్ ని చంపించింది వాళ్ళు వాళ్ళ పండ్లు దొరకడం అనేది వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళ గుణగాలన్న చూపిస్తున్నారు కానీ ఈ పదహారు వందల మార్టిన్ లూథర్ కాలం వరకు అంటే మార్టిన్ లూథర్ నుంచే క్యాథలిక్ మతం నుంచి బయటకొచ్చింది క్రైస్తవ మతం క్రిస్టియానిటీ అంతకుముందు వాళ్ళు క్యాథలిక్స్ ఈరోజు కూడా మేము క్యాథలిక్స్ అని చెప్పుకుంటారు కానీ క్రిస్టియన్స్ అని చెప్పుకోరు ది కేథలిక్ మతాన్ని అని చెప్పుకుంటారు క్యాథలిక్ క్యాథలిక్ అనేది ఒక స్పెషల్ గ్రూప్ అనుకుంటారు వాళ్ళు కానీ క్రిస్టియన్స్ అని చెప్పుకోరు వాళ్ళు కానీ కేథలిక్స్ నుంచి బయటకు వచ్చిన వాళ్ళు ప్రొటెస్టెంట్స్ అంటారు వాళ్ళని అదొక గ్రూంపు ఈరోజు అయితే ఈ ప్రొటెస్టెంట్ గ్రూప్ ఎందుకు వచ్చింది అనేది మీరు ఆ ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్టర్స్ లో చదువు చూస్తే ఒక ఒక సేవకుని గురించి అక్కడ చెప్పండి ఆ సేవకుడు ఆ క్యాథలిక్ యాజకులకు వ్యతిరేకంగా వాక్యాలు చూపిస్తా బాగా చదువుకున్నాడు పెద్ద పాస్టర్ ఆయన కూడా పెద్ద ప్రొఫెసర్ యాక్చువల్ గా ఆయన పేరు జాన్ హస్ ఆయన ఆ రోజులలో బొహేమియా అనే ఒక ప్రాంతం ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఆ ప్రాంతం పేరు జెకస్ అనే దేశంగా మారింది ఈరోజు అంతకుముందు లేకుండా అంతకుముందు ఆ దేశం లేకుండే జెకెస్ అనే దేశము ఇప్పుడు మనం చూస్తున్నాం కానీ ఆయన జాన్ హస్ అనేవాడు పద్ పదమూడు పుట్టినవాడు పద్నాలుగు వందల సంవత్సరంలో చనిపోయినవాడు అయిన కాలంలో ఆ యాజకులు లేక క్యాథలిక్ యాజకులు కౌన్సిల్ ఇప్పుడు కేథలిక్స్ మీదకి వచ్చింది అప్పుడు యూదుల నుంచి కేథలిక్స్ మీదకి వచ్చింది కేథలిక్ కౌన్సిల్స్ ఆధ్వర్యంలో ఎంతో మంది క్రైస్తవులు చంపడము వాడిని పబ్లిక్ లో ఉరి వాళ్ళ తల నరికించడం చేసేరు వాళ్ళు పోపులు చేసేరు యాజకులు చేసినట్టు మనం చూస్తాం ఈ జాన్ హాస్ అనేవాడు కూడా అంతే ఆ జెకెస్లోవేకి అనే దేశం ఈ రోజు ఆ రోజులలో దాని పేరు బొహోమియా ఈస్ట్ యూరోప్ లో ఉండేదా ఆ దేశం ఆ రోజులలో అయితే ఆయన బొహోమి అనేది ప్రాంతంలో పుట్టినవాడు ఆయన మంచి దేవుని భక్తిపరడు ఆయన ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు పోపు తన యాచకులు అందరు చేసే పనులన్నీ తప్పులని ప్రకటించేవాడు ఎట్లా చెప్పేవాడు అంటే ఈ రిత్తి ఉంది మీరు చేస్తుంది ఇది అని చూపించేవాడు వాళ్ళు ఏం చేసారు ఆ రోజు క్యాథలిక్ మతం ఎందుకు కూలిపోయింది అనేది మనం అర్థం చేసుకోవాలంటే ఆ చరిత్రలో ఈ పదహారు వందల సంవత్సరంలో వాళ్ళ బోధ ఏ రీతిగా ఉందంటే సామాన్య ప్రజలు బైబిల్ చదవడానికి వీల్లేదు వారికి అందుబాటులో ఉండదు బైబుల్ స్ట్రేట్ మీరు బైబుల్ చదవద్దు మీకు చదవడానికి అధికారం లేదు మేము చదివి దాన్ని విశుద్ధీకరిస్తాము మీ బాధ్యత కేవలం వినిపోవడమే వినిపోయి పాటించాల మేము ఏం చెప్తామో అదే విని మీరు పాటించాలి అది కేథలిక్ మత సిద్ధాంతం కాబట్టి ప్రజలందరూ పాస్టర్ ఏం చెప్తారో అదే విని వెళ్ళి పెట్టాలి కానీ వాళ్ళంతా వాళ్ళు ఎప్పుడు కూడా పుస్తకం తెరిచి చదివేవాళ్ళు కాదు ఆ రీతి ఉన్న కాలంలో ఇటువంటి కొంతమంది సేవకులు దేవుని వాక్యం ఆసక్తి కలిగిన వాళ్ళు వాళ్ళు అవి చదువుకొని వాళ్ళు చేస్తుంది ఆ యాచకులు చేస్తున్న పని ఏంది ఇక్కడ చెప్పబడుతుంది ఏంది రెండిటికీ భిన్నంగా ఉంది వాక్యం అని ప్రజలని ప్రజలకి వీటన్నింటినీ చూపించడము ప్రజలలోకి కనువిప్పు కల్పించడము వాళ్ళు చేసిన పని ఆ రీతిగా చేయడం వలన ఆ యాచకులకు ఈ సేవకుని మీద వ్యతిరేకం కోపం వచ్చి వాళ్ళని బంధించడము వాళ్ళని జీవిసించడము నువ్వు చెప్పడం ఇటువంటి చెప్పడానికి వీలేదు వాక్యం అని విరుద్ధంగా ఆయన అంటాడు నేను మీకు విరుద్ధంగా చెప్తలేదు బైబుల్ ఏముందో అది నేను చెప్తున్నా కదా ఆ రీతిగా కాబట్టి ఏదైనా రూపకంగా వీడిని నోరు మూయించాలనేసి అట్లా గొప్ప భక్తులని చంపించడం మనం చూస్తాం ఫాక్సస్ బుక్ ఆఫ్ మార్టర్స్ లో చాలా మంది కేథలిక్ మతం అధికారం కింద మరణించడం అని చెస్తాం చంపడం అంటే మర్డర్ చేసేరు వాళ్ళు నరహత్య చేయడం ఉంది కానీ యాచకులు నరహత్య చేస్తారు సన్హద్రిని చేసారు కదా చేయడం నరహతేనే అది మరి అదే రీతిగా క్యాథలిక్ పోపు ఆశ్చర్యమైన పేరు జాన్ హాస్ గొప్ప సేవకుని చంపించింది ఎవరాది వారాలు అంటే ఒక పోపు ఉంటాడు పేరు పోప్ ఇన్నోసెన్స్ ఇన్నోసెన్స్ అంటే మీకు తెలుసా పదం అమాయకుడు ఇన్నోసెంట్ అంటాం అమాయకుడు ఆ పోపు పేరే అమాయకుడు ఆయన చంపిస్తాడు ఈయనని ఆ రోజునలో ఎట్లుంటుందంటే పబ్లిక్ అందరి పబ్లిక్ ఎదుట ఆ మెడ మీద కత్తి దిగుతుంది ఇట్లా పెద్ద కత్తి ఉంటుంది ఇట్లా తల పెట్టాలా దాని మీద ఇట్లా చెక్క ఉంటుంది ఒకటి దాని మీద తల పెడితే పైనుంచి పెద్ద బ్లేడ్ వచ్చి పడుతుంది అన్నట్టు కట్ అయిపోతుంది గొంతు అంత భయంకరంగా ఓ అధికారంలో అట్లా దేవుని భక్తులను చెప్పించింది జాన్ హాస్ అనే వ్యక్తి చాలా మంచి సేవ కూడా ముందు జాన్ విక్లీఫ్ ఈ జాన్ విక్లీఫ్ అనే నుంచి మొదలుకొని ఈ క్యాథలిక్ మతము పతనం కావడము అక్కడ నుంచి క్రైస్తవం బయటికి రావడం స్టార్ట్ అవుతుంది మనకి మీరు అవి పుస్తకాలు చదివితే నీకు అర్థమవుతాయి నేను అంత డీటెయిల్గా ఇవన్నీ చెప్పలేదు ఎందుకంటే అవి చెప్పాలంటే ఎంతో కాలం పడుతుంది కానీ మీ ఓపిక ఉంటే ఆ ఒక్కొక్క గొప్ప సేవకుడి గురించి ధ్యానించండి ఏ రీతిగా దేవుని కొరకుని లవడం ఇవ్వాలి మరణం అవునంతగా ముఖ్యంగా జాన్ హస్ అనే వ్యక్తి గురించి అయితే జాన్హస్ ముఖ్యంగా తన కాలంలో క్యాథలిక్ సన్ హెదరిని అంటాం లేక క్యాథలిక్ కౌన్సిల్ దాని పేరు కూడా నేను మర్చిపోయాను లేదా మంచి పేరుంటే దాని పేరు ఒక కౌన్సిల్కి ఒక పేరుంటే అట్ల దగ్గర దగ్గర ఆయన చనిపోయే జాన్ హస్ అతన్ని చంపించిన కౌన్సిల్ పదహారవ కౌన్సిల్ అది అంటే అట్లా ఎన్ని కౌన్సిల్స్ ఉన్నాయి అంతకంటే ముందు కేథలిక్ మతం చాలా పాత మతం అపోస్ల బోధ తర్వాత వచ్చిన మతం అది అపోస్ల బోధ నుంచి బయటకు వచ్చిన మతం అది అక్కడ నుంచి ఈ రోజు వరకు కాని కానీ ఈ రోజు సైలెంట్ అయిపోయింది ఆ మతం కానీ పదహారు వందల సంవత్సరాలు విపరీతంగా అది పరిపాలించింది ప్రజలని అయితే కేథలిక్ మతంలో ఎందుకు వాళ్ళు వివిధ రకమైన తీసుకొచ్చారంటే ముఖ్యంగా ఒక పదం వాడతారు ఇంటలిజెన్సెస్ అనే ఒక పదం వాడతారు ఇంగ్లీష్ లో ఇంటెలిజెన్సెస్ అంటే ఏంటంటే నీ పాపములు క్షమించబడాలంటే నువ్వు కానుకలు అర్పించుకోవాలా అది అసలైనది బోధ వాళ్ళని ప్రతి దానికి కానుకలు అర్పించుకుంటే నీ పాపాలు పోతాయి నువ్వు ఈరోజు పాపం చేసినావు అనుకో ఇంత అమౌంట్ కడితే నీకు పాపం పోతుంది తర్వాత అట్లా చేసి కేథలిక్ మతము బహు బహుధనికమైన మతంగా మారింది ప్రపంచం అంతటా అది ఉండే మతం యూరోప్ అంతా క్యాథలిక్ యూరోప్ మతం ఉండేది ఎప్పుడైతే ఈ సత్యాలు గ్రహించింద్రో అప్పటి నుంచి మనుషులు క్యాథలిక్ మతం నుంచి బయటకు వచ్చారు ఈరోజు కూడా మన మధ్యలో మన దగ్గర బ్రదర్ ఉంటాడు ఆయన కూడా క్యాథలిక్ మతం నుంచి బయటకు ఈ సత్యం గ్రహించింది కాబట్టి దేవుడు ఖచ్చితంగా ఈ యొక్క సత్యము బయలుపరచేటట్టు చేస్తూ ఉంటాడు ఎవరో ఒకరి ద్వారా జాన్ హసే గానీ జాన్ విక్లీఫే గానీ కాల్వినే కానీ జాన్ వెస్లీ కానీ ఇంకా ఎవరైనా కావచ్చు గొప్ప గొప్ప సేవకుల గురించి మనం అక్కడ చూస్తూ ఉంటాం వాళ్ళు చేసినట్ల పని కానీ ఒకటి ఏంటంటే యాచకుల ఆధ్వర్యంలో వీళ్ళు మరింత మనం చూస్తూ ఉంటాం కాబట్టి ఇది రెండు వేల సంవత్సరాల నుంచి నెరవేరుతుంది ఒక ఆరవ పూరక సంబంధించిన విషయం కానీ మన దేశం కష్టపడికి మన టైంకి పడికి దీన్ని ఇంగ్లీష్ లో పదం వాడతాం కల్బినేషన్ అంటాం కల్బినేషన్ అంటే ఫైనల్ సంపూర్తి అవయక కల్బినేషన్ అంటే కంప్లీట్ గా అవ్వడం ఈ బూరాకు సంబంధించిన అంశం మన కాలంలో కంప్లీట్ కావడం మనం చూడబోతున్నాం కాబట్టి నేను అదే అర్థం చేసుకున్నాను సెఫెన్ మరించే టైంకి యూద మత యాజకులు సన్హెదరిగా మారినరు ఈ పదహారు వందల క్యాథలిక్ మత యాజకులు సన్నిహిదరిగా మారినరు మళ్ళీ ఇప్పుడు మూడోసారి జరగబోతుంది కల్బినేషన్ సంపూర్తి ప్రపంచ నాకు వస్తుంటే నేను ఇదే బాగా ధ్యాసిస్తానని ఇవి ఎట్లా నెరవేర్తాయి ఈ యొక్క ఒక విధానం చూపిస్తున్నాను మనకి యూద మతస్థుల నుంచి సన్హెద్రి గుంపు లేక యాచకుల గుంపు కేథలిక్ యాచకుల గుంపు మారింది కేథలిక్ యాచకుల గుంపు నుంచి మనం బయటకు వచ్చేసినాం కదా కేథలిక్ మతం నుంచి బయటకు వచ్చేసింది మళ్ళీ గుంపు ఉండదు ఆ యాచకుల గుంపు ఉండదు మళ్ళీ ఏ యాచకుల గుంపు ఉంటుంది ప్రొటెస్టెంట్ గుంపే ఉంటుంది ఇంకా దాంట్లో కొత్తగా చెప్పాడు ఏం లేదు ఎందుకంటే దేవుడు ఒక విధానాన్ని మనం చూపించింది యువదా యాచకుల మీద యాచకులు మన మీద పరిపాలించారు ఇప్పుడు అయిపోయింది వాళ్ళ కాలం కేథలిక్ మతం గెలి బయటకు వచ్చేసింది క్రైస్తవత్వము పదహారవ సంవత్సరం పదహారు వందల నుంచి ఈ జాన్హస్ చనిపోయినాక ఆయన అనుచరులు కొన్ని మంది బయటకు వచ్చి కేథలిక్ మతానికి విరుద్ధంగా ఉంటారు పదహారు వందల సంవత్సరాలు పదహారు ఆయన చనిపోయింది పద్నాలుగు వందల అయితే పద్నాలుగు నుంచి పదహారు అంటే రెండు సంవత్సరం రెండు వందల సంవత్సరాలు కేథలిక్ మతం నుంచి బయటకు వచ్చినాక అక్కడ మనం ఇదే విషయం అర్థం చేసుకుంటున్నాం మతం నుంచి బయటకు వచ్చి వాడు కొన్ని ఏర్పరచుకుంటాడు సొంత బుద్ధి తలంపులు వాళ్ళకెళ్ళి ఇంకోటి బయటకు వస్తాడు ఇది తప్ప అనేసి అట్లా ఒక్కడి నుంచి ఒకటి నుంచి ఒకటి తప్పు తప్పు అనుకుంటే అది బయటకు వస్తున్న వాళ్లే కానీ ఎవరు కూడా సర్వసత్యంగా రామలేకపోతున్నారు ఎందుకు అంటే అక్కడికి వచ్చి అక్కడికి ఆగిపోయింది కేథలిక్ మతం కేథలిక్ మతం నుంచి ప్రొటెస్టెంట్ మతం వచ్చి అక్కడికి ఆగిపోయింది ప్రొటెస్టెంట్ నుంచి ఈరోజు ముప్పై వేల గుంపులు ఉన్నాయి తెగలు వచ్చినాయి అవన్నీ ఒక తెగలు ఒక తెగ ఒక వరకు వచ్చి ఒక ఇప్పుడు హెబ్రోన్ ఒక దశకు వచ్చి సెవెంటీ ఎయిట్ సెవెంటీ నైన్ కి అది అయిపోయింది హెబ్రోన్ పర్పస్ ఒకప్పుడు వెలిగింది బాగా ఈరోజు లేదు ఈరోజు అంతా పాలిటిక్స్ ఈరోజు ఎంత ధనికము ఈరోజు అంతా కొట్లాటలు ఆచారబద్ధంగా ఒక గంట రెండు గంటలు లేకుంటే మూడు గంటలు నాలుగు గంటలు నాన్స్టాప్ ప్రార్థనలు దాని తర్వాత యథావిధి జీవితం ఇప్పుడు వాళ్ళు కూడా ఫారిన్ కంట్రీస్ పోవడము ధనం ధనం ఆర్జించడము అట్లా పడింది అంటే సెవెంటీ కి అయిపోయింది దాని అక్కడ నుంచి వాళ్ళు ముందు పోలిక పిల్లరు అట్లనే ప్రతి సంఘాన్ని మనం గమనిస్తూ ఉంటాము దాని గురించి మనం తీర్పు ఇస్తలేము వారి గురించి వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రతి సంఘము ఒక దశకు వచ్చి అక్కడ ఆగిపోయింది అక్కడ నుంచి ఇంకొక సంఘం బయటకు రావాల్సిందే ఫిబ్రవరి నుంచి కొన్ని వందల సంఘాలు బయటకు వచ్చిన ఎందుకు వచ్చి నేను చాలా మంది ఏమంటారు సార్ వానికి వీనికి పడగా బయటకు వచ్చి అంటారు కానీ ఇది రెండు వేల సంవత్సరం నుంచి నెరవేరుతుంది విధానం ఇట్లా విస్తరిస్తేనే గాని కౌన్సిల్స్ కూడా విస్తరించవు అది నాకు ప్రభు చూపించింది ఎందుకంటే ఇది ప్రపంచమంతటా నెరవేరాలి కదా ఈ ప్రవచనం మన ప్రపంచం అంతా నెరవేరాలంటే ఒకటే కౌన్సిల్ ఎట్లుంటుంది అందుకు కూఫీ సంఘం కూడా మన దేశానికి వచ్చింది అట్లనే ప్రపంచమంతటా విస్తరించింది అది ఇవి విస్తరించినాక ఏమవుతాయి ఎవరైతే ఇసలపల్లికి వ్యతిరేకంగా మాట్లాడతారో వాళ్ళని ఖచ్చితంగా సబరీతంగా ఏడ్చబడతారు వాడు కాదు పరిశుభనంగా మేము అని చెప్పినాం అనుకో నిన్ను ఏడ్చుకొని అది మనకు జరిగేది భవిష్యత్తులో అనేసి నువ్వు చెప్పకుండా అంతవా నీ సాక్ష్యం అదే కదా మనం చెప్పకుండా మానవు కదా గొప్ప జనం కూడా చెప్పాలి కదా గొప్ప జనం ఎందుకు పట్ట అదొక ఎగ్జాంపుల్ అది వాడు తెలుసుకునేటప్పటికీ లేట్ అవుతుంది కాబట్టి వాడు తెలుసుకునే ఇంతకాలం నేను వ్యర్థం చేసిన టైం అనేది వాడు గ్రహిస్తున్నాడు అప్పటికే వాడి మీద తలకాయ మీద కత్తి ఉంటుందన్న విషయం ప్రభు మనకు చూపిస్తున్నాడు ప్రకటన గ్రంథంలోని ఈ యొక్క తొమ్మిదవ అధ్యాయంలో మనం చూస్తున్న ముప్పైన వారం నుంచి పన్నెండవ వర్షం నుంచి ఆరవ బూరకు సంబంధించిన విషయాలు మొదటి శ్రమ గతించెను ఇదిగో మరి రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఇటు తర్వాత అంటే మొదటిది గతించాక ఐదవ బూరకి మొదటి శ్రమ గతించను అని చెప్తుంది తర్వాత ఆరవ బూర రెండవ శ్రమ నుంచి స్టార్ట్ అవుతుంది రెండు శ్రమలు ఇటు తర్వాత వచ్చును ఆరవ దూత బూర వదినప్పుడు దేవుని ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి ఒక స్వరము అక్కడ ఒక స్వరం వినిపిస్తుంది మనకి కాబట్టి దేవుని సన్నిధికి వెళ్ళి బయలుదేరింది స్వరం అంటే దేవుని ఆజ్ఞ లేకుండా ఎవడు ఏమి చెయ్యడు అనేది మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ కాబట్టి పద్నాలుగో వర్షంలో ఏముందంటే సువర్ణ బలిపీఠం యొక్క కొమ్ముల నుండి అంటే దేవుడి యొక్క ఆత్మ ప్రేరేపణ కాబట్టి దేవుడే మాట్లాడుతున్నాడు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి ఒక స్వరము కాబట్టి ప్రభు నుంచి రావాల్సింది ఆ స్వరం కాబట్టి ప్రభు నుంచి వస్తున్న స్వరం ఇది అని మనం అర్థం చేసుకోవాలా యూఫ్రెటిస్ అను మహానది బంధింపబడిన నలుగురు దూతలను వదిలిపెట్టుమని బూర పట్టుకొని ఉన్న ఆ ఆరవ దూతతో చెప్పుట వింటిది కాబట్టి ఆరవ దూత బూర తేలికి సంబంధించిందిప్పుడు ఆరవ దూత బూర ఊదినప్పుడు యూఫ్రెటిస్ నది మహానది యొద్ కరెక్టే మహానది దగ్గర నలుగురు దూతలు మీరు అర్థం చేసుకోవాలా దూతలు బంధిపడడం అంటే ఏం దేనికి సంబంధించింది దూతలు ఎట్లా బంధింపబడతారు బాగా అర్థం చేసుకోండి మనం మొదటి నుంచి ఈ గుంపులన్నీ బంధిపబడ్డ గుంపులు ఎక్కడ బంధిపబడ్డాయి జక్ర గ్రంథంలో మీకు అవన్నీ ఎట్లా బంధిపబడ్డాయి అండి జగ్రంథం చివరి దర్శనంలో మనం చూస్తాము ఫస్ట్ గుర్రాలు రథంల ముందు వరిగెత్తుతున్నాయి దాని తర్వాత రథం లోపల గుర్రాలు ఉన్నాయి మీకు గుర్తుందా దర్శనం మొదట రథ రథంలో ముందున్నాయి అవి రథాన్ని తీసుకొని పోతున్నాయి కానీ చివరికి వచ్చే దర్శనంలో రథం లోపల గుర్రాలు ఉన్నాయి రథాలు ఉన్నాయి కానీ లోపల గురాలు ఉన్నాయి అంటే గుర్రాలు సహాయం లేకుండా రథాలు పరిగెత్తుతున్నాయి గుర్రాలు రథం లోపల ఉన్నాయి అంటే ఈ ఈ కాలం దర్శగి నువ్వు అర్థం చేసుకోవాలి ఆ దర్శనం గతంలో గుర్రాలు ఉంటే ముందు రథాలు మరిగెత్తాలంటే రథాలు ముందుకు పోవాలంటే గుర్రాలు ముంచుకొని పోయాడు యుగ సమాప్తిలో గుర్రాలు అవసరం లేదు గుర్రాలను ఇక్కడ తీస్తారు ఎట్లా తీసుకొస్తారు హైదరాబాద్ చెప్పండి ఎవరన్నా లారీలగా తీస్తారు మీరు ఎప్పుడన్నా బర్రెలేను ఆ పెద్ద పెద్ద హెవీ లారీస్ లలో పట్టుకుని వస్తారు వాట అన్నింటికొని తీసుకుని వస్తారు నాకు అది సింపుల్ గా అర్థమవుతుంది యుగ సమాప్తిలో ఆ దర్శనం పెట్ట నేను పెడతాను రథాలుగా బధిపబడ్డాయి ఇవన్నీ గుర్రాలు రకరకాల గురాలు నాలుగు రకాల గురాలను చూసినాం మనం అక్కడ రాధ వచ్చి అవన్నీ అక్కడ బంధింపబడ్డాయి అన్ని విషయాలు మనం చూసినాం అసలే ఇక్కడ ఇవి బంధింపబడ్డ దూతలు కాబట్టి దే దూత అన్నప్పుడు మీరు బాగా అర్థం చేసుకోవాలి దూత అన్నప్పుడు దేవుని సేవకుడు అని అర్థం లేక దేవుని సేవకుల సమూహం అని కూడా మనం అర్థం చేసుకోవాలి దూతలు సేవ కొడుకు దేవుడు సృష్టించినట్టు మనం చూస్తాం కదా బైబల్ అంతటా కాబట్టి సేవ జీవితానికి సంబంధించిన వాళ్ళు కానీ వీళ్ళు బంధిపబడ్డ దూతలు అంటే మంచి దూతలా మనం అర్థం చేసుకోవాలి దేవుని దూతలకంటే వాళ్ళకి స్వాతంత్రం ఉంటుంది వాళ్ళు ఫ్రీగా ఉంటారు వాళ్ళకి పవర్ ఉంటుంది అథారిటీ ఉంటుంది కానీ ఇక్కడ దూతలు బంధింపబడ్డ దూతలు కాబట్టి వీళ్ళు దేని సూచిస్తున్నారో మీరు అర్థం చేసుకోవాలా తర్వాత ఈ దూతలకి ఏమిచ్చిండో ఆజ్ఞ సంహరించడం నాకే చీడు కాబట్టి చంపే దూతలు వీళ్ళు అంటే మృత్యు దూతలు అంటే చెప్తే ఇంకా బాగుంటుంది కదా సంహారకులు సంహారకుడు ఎవరు సంహారకుడు చెప్పండి సైతానే కదా సంహారకుని చేత సంహరిపబడిరి అని రాష్ట్ర పత్రికలో చూస్తాం మనం మొదటి కొరింతల రాష్ట్ర పత్రిక పన్నెండవ పన్నెండు సంహారకుని చేత సంహరిపబడిరి అరణ్యంలో కాబట్టి సంహారకుడు అంటే సైతాను కాబట్టి ఈ దూతలు సైతాను అనుచరులు వాడి అధికారాన్ని ఇచ్చిండు సైతాను కింద వీళ్ళు అధికారం పొందిన వాళ్ళు వీళ్ళు కాబట్టి మీరు అర్థం తీసుకోవాలి ఎప్పుడు ఈ దూతలు పబ్లిక్ లో చెప్తే కష్టమే కదా సేవకులే కదా సేవకు సంబంధించింది వాళ్ళు బంధింపబడరు ఎక్కడ బాధింపడి వాడి సొంత క్రీల చేత వాడి నోటి మాట చేత వాడు చిక్కబడి వాడు అబద్ధాన్ని ఆశ్రయించండు మనం ఎన్ని సమస్యల నుంచి మనం చూస్తున్నాం ఈశా గ్రంథంలో వారి వాళ్ళ అబద్ధాలను ఆశ్రయించు నాకేమి కాదులే ఆబద్ధనము ఉపద్రవం నా మీదికి రాదులే వడిగా ప్రవాహం వలె నా మీద నిబంధన చేసుకున్నారు వాళ్ళు కాబట్టి వడిగా ఉపద్రవం నా రాదులే అని అనుకుంటున్నారు కానీ అది అదంతంగా వచ్చి వాళ్ళందరినీ కొనిపోయిన విషయాన్ని ప్రభు మన జ్ఞాపకం చేసాడు కాబట్టి కౌన్సిల్స్ ఏ రీతిగా విస్తరించినాయి మనం తెలుసుకోవాలి కొన్ని నేను గమనిస్తా కొంతమంది బ్రదర్ మేము ఒక క్రిస్టియన్ అసోసియేషన్ స్టార్ట్ చేసినాం బ్రదర్ అని ఒక ఆయన వచ్చింది దాని తర్వాత మరికొత్త కాలం ఇంకొక ఆయన అట్లా లాస్ట్ ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చాలా మంది అందరికొచ్చారు మేము ఇట్లా ఒక కౌన్సిల్ స్టార్ట్ చేసినాం బ్రదర్ అప్పుడు నేను అర్థం చేసుకోలేదు అవి విస్తరిస్తున్నాయని చాలా కౌన్సిల్ పోయినాయి క్రిస్టియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆల్ క్రిస్టియన్స్ వెల్ఫేర్ అసోసియేషన్స్ అట్లా ఎన్ని రకాల వెల్ఫేర్ అసోసియేషన్స్ ఉన్నాయో ప్రతి ఏరియాలో ఉన్నాయి హైదరాబాద్ లో ఓ ఐదారు అసోసియేషన్స్ అట్లీస్ట్ నా దగ్గరికి వచ్చినారు నన్ను మెంబర్ గమ్మని ఏదో చేయమని నేనే మెంబర్ ఏంటంటే నాకు తెలంగా నేనే పెడుతుంటే కదా ఒక అసోసియేషన్ కాబట్టి ఇప్పుడు అర్థం చేసుకోండి కౌన్సిల్స్ అన్ని స్ప్రెడ్ అయిపోతున్నాయి ఈ కౌన్సిల్స్ కి ప్రైమరీ ప్రెసిడెంట్లు జనరల్ సెక్రటరీలు ఎవరు ఉంటారు మీకు తెలుసు యాజకులు ఉంటారు వాడి ఆధీనంలోనే పెద్దలు అందరూ పనిచేస్తుంటారు అంటే తక్కిన మెంబర్స్ అందరూ పనిచేస్తారు అంటే తక్కిన మెంబర్స్ తెలలాంగ్ అనిపిస్తుంటారు మనకి అంటే ఎల్డర్లీ మెంబెర్స్ వా సర్పం అది ఆధీనంలో వాళ్ళు పనిచేస్తుంటారు ఇది సిస్టమ్ వాళ్ళు ఏర్పరచుకున్న ఒక సిస్టమ్ అది ఒక హైరారికి అంటారు దాన్ని ఇంగ్లీష్ లో హైరారికీ అంటారు అంటే నేను పెద్ద నా తర్వాత నువ్వు నీ తర్వాత వీడు అది హైరారికి అంటారు ఇంగ్లీష్ లో కాబట్టి చర్చనీడి ఈ ఒక హైరారికిగా తయారైంది కానీ దేవుని దృష్టిలో గానే కాదు చర్చనీ ఆయన శరీరం అంతే ఆయన శరీరం దానికి శిరస్సు మన ప్రభు కానీ దాన్ని రీప్లేస్ చేసి వీడు హెడ్ అయిపోయిండు తక్కిన వాళ్ళు బాడీ అయిపోయినారు సర్పము తల అయితే వీళ్ళంతా దాని తోకలు అయిపోయారు దాని శరణము దాని తోకలు అయిపోయారు అట్లా తయారు చేసుకున్నారు దేవుని సంఘాన్ని రీప్లేస్ చేసే శిరువాణి మన దేవుని చాలా కోపం ఉంటారు కదా నా శరాన్ని మీరు రీప్లేస్ చేస్తారన్నాడు కాబట్టి ఈ కౌన్సిల్స్ బాగా రాపిడ్గా స్ప్రెడ్ అయినా విషయాన్ని మనం అర్థం చేసుకోవాలా అందుకే ఒక వాక్యాన్ని చూపించి ముగించి కుట్టును తిమూర్తికి రాసిన రెండవ పత్రిక మనం చాలాసార్లు ధ్యానించినాం కూడా ఈ హిమోతిక రాస్త రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వచనంపక చూడండి జనులు హితబోధను సహింపక హిత అంటే కింద ఉంది అడుందా అంటే రోగ్రస్తులన్న మనుషులు హితబోధ అంటే సత్యమైన బోధ హితం అంటే మంచిది మంచి బోధ ఆరో అధ్యాయము తిమోది రాష్ట్ర రెండవ పత్రిక నాలుగవ అధ్యాయము మూడవ వర్షం రెండవ వర్షం నుంచి ఎందుకనగా జనులు హిత బోధన అంటే మంచి ఆరోగ్యకరమైన బోధన సహింపక రోగం దిచ్చే బోధన ఆరోగ్యకరమైన బోధ కష్టం కష్టం కుటుంది కదా చేదుగుంటది పరిచరానికి బోధ కానీ రోగం ఇచ్చే బోధ స్వీట్గా ఉంటుంది అది తీయ అంటే మంచి ఆహ్లాదకరంగా ఆనందకరంగా ఉంటుంది అంటే సంతోషంగా టైం పాస్ చేసుకుంటా అరుసుకుంటా నవ్వుకుంటా ఎగురుకుంటా అది కాబట్టి అటువంటి బోధ తట్టు వాళ్ళు తిరుగుతున్నారు కాబట్టి అది తిరిగి సిక్కైపోయి రోజు రోగరసులు అందుకే హృదయం అన్నిటికంటే ఘోరమైనది అది అది వ్యాధి గలది దాన్ని ఎవరు దాన్ని గ్రహిపాలడు ఎవరు కాబట్టి మనం ఎవరు గ్రహించలేము ఏసో తప్ప ఎవ్వదని అర్థం తీసుకోవడానికి ఆయన సమస్తం తేటగా ఉంది మన హృదయాలు అందుకే జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ పొగు చేసుకునేది కాబట్టి వాళ్ళకి అనుకూలమైన బోధకులను చేసుకున్నారు ఇప్పుడు సర్పంల సర్పంలో గుణగణం ఏంటంటే అనుకూలమైన బోధకులు వాళ్ళు జనులకి జనుల నుండి కాబట్టి గొప్ప జనం గొప్ప జనము హితబోధను సహింపక అంటే నువ్వు నేను చెప్పే బోధ సహిపరగా సహింపక నువ్వు నేను ఎక్కడికెళ్ళి చెప్తున్నాం ఇక్కడికెళ్ళి చూసి హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను అంటే స్వకీయ దురాశలు అంటే వాడు వాడు చేసేది కరెక్ట్ అని చెప్పే బోధ డబ్బు సంపాదించుకోవడంలో తప్పు లేదు అని చెప్పే బోధ నువ్వు ఒక తప్పు చేసిన ఏం పర్లేదు దేవుడు క్షమిస్తాను లేదని దేయగలవాడు అని చెప్పే బోధ చీకట్లో ఉన్నవాడిని నువ్వు సమర్థించే హిత దాని విరుద్ధమైన బోధ అంటే అనుగుణమైన బోధ దురద చెవులు గలవారు గలవారై తమ స్వకీయ దురాశలకు స్వకీయ అంటే సెల్ఫిష్ స్వార్థంతో కూడినది దురాశ అంటే మంచిది కాదన్నట్టు మంచి ఆసక్తి కాదు దురాశ అంటే ఈ లోకాన్ని సంపాదించుకోవడము దేవునికి విరోధం దురాశ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు చేసుకొని సత్యమునకు చెవి చూడండి సత్యమునకు చెవి కల్పన కథల వైపునకు తీరుగు కాలము వచ్చాను వచ్చాను వచ్చారు ఆల్రెడీ వచ్చేసింది అది ఎప్పుడు ఇప్పుడు కాదు రెండు వేల సంవత్సరాల నుంచి నడుస్తుంది కథ ఇప్పుడు ఇంటెలిజెన్సెస్ అంటే బోధ అదే కదా ఇంటెలిజెన్స్ బోధ ఏంటా మీ పూర్వీకులు నరకంలో బంధిపబడ్డారు అన్న బోధ ఒక బోధ కేథలిక్ బోధ మనం ఎప్పుడు సహజంగా బోధి కూడా మనం కేథలిక్ల ఒక బోధ పవర్ఫుల్ బోధ ఏంటంటే మీ పూర్వీకుల ఆత్మలు నరకంలో బంధింపబడ్డాయి కాబట్టి మీ తాతలు మీ ముత్తాతల ఆత్మలు నరకంలకి వెళ్ళి విడుదల పొందాలంటే ఏం చేయలేదు తెలుసా మీరు మీరు వాళ్ళ సంతానం కదా మీరు ఏం చేయాలంటే ఆయన పేరు నాకు నోటికి ఒక పోప్ ఏం చేసిందంటే ఆ మందిరంలో ఒక పెద్ద కంచుతో పాత్ర తయారు చేసింది చాలా పెద్ద పాత్ర ఒక పెద్ద బిల్డింగ్ లో కింద పాత్ర చాలా పెద్ద పాత్ర దాని చుట్టూ గ్యాలరీ లాగా మనుషులు వాళ్ళు కళ్ళు మూసుకొని వాళ్ళ కాసులు ఉంటాయి కదా ఆ కాసులు అందులో వేయాల ఆ కంచు పాత్రలో కంచు అంటే మంచి శబ్దం చేస్తుంది కాయిన్స్ చేస్తే రింగ్ రింగ్ అని శబ్దం వస్తుంది కదా ఆ కాయిన్ వడగనే టంగ్ అని పడి మళ్ళా ఎగిరి మళ్ళా టంగ్ టంగ్ టంగ్ టంగ్ టంగ్ శబ్దం వస్తుంది కదా దాన్ని రింగ్స్ అంట రింగ్స్ అంట రింగింగ్ అంటాం కాయిన్ రింగింగ్ అంటాం అయితే ఆయన ఏం చేసిండే వెంద కాయిన్ రింగ్స్ ద సోల్ స్ప్రింగ్స్ అంటాడు సోల్ అంటే తెలుసు కదా మీకు అంటే ఆత్మ స్ప్రింగ్ అంటే స్ప్రింగ్ ఇట్లా పెట్టి కొడితే లేస్తా అట్లా అట్లా వాళ్ళు వాళ్ళ బోధ ఎక్కడో నేను చెప్తున్నది ఇక్కడ చెప్పబడిన వాక్యము మనుషులకి అది చెవికి వినడానికి చాలా బాగుంటుంది మీ పూర్వీకుల ఆత్మలు మీ తాతలి మీ ముత్తాతల ఆత్మలన్నీ నర్కంలోకి వెళ్ళి బయటికి వెళ్ళిపోవాలా పరిలోకం పోవాలంటే మీరు ఏం చేయాలా మీ కాయిన్స్ రింగ్ అయ్యేటట్లు అని వేయాలా అంటే ఒక్కొక్కరు ఇంజేటప్పుడు ఒక్క రింగ్ వేస్తాడు ఒక కాయిన్ వేస్తాడా ఎక్కువ వేయాల కాయిన్స్ ఎంత ఎక్కువ అంత రింగ్ అవుతుంటే ఆత్మలన్నీ స్ప్రింగ్ అవుతావు అంటే బట్టి వెన్ ద కాయిన్ రింగ్స్ ద సోల్ స్ప్రింగ్స్ అది ఒక బోధ అన్నట్టు అట్లనే నువ్వు పాపం లెక్క విడుదల పోదే ఇంత పైసా కట్టాలా నీ బర్త్డేకి ఇంత పైసా మరణానికి ఇంత వచ్చినా లే మ్యారేజ్ చేయాలంటే మినిమం త్రీ థౌజండ్ రూపీస్ వాళ్ళ పాస్సార్ మనం మీరు మన సర్కిల్ మనం ఇచ్చినాం కూడా మీకు మీకు తెలుసలే సిస్టమ్ మీకు తెలిసి ఉంటుంది వాడే అవును మళ్ళీ అంటే ఇవన్నీ సమర్థించుకోవడం అన్నట్టు ఇదంతా మనము ఆరోగ్యకి సంబంధించిన విషయాలు తెలుసు అవునవునా అవును నిజ నేను ఆంధ్ర ఆంధ్ర ఆంధ్రాలకెళ్ళి బయటకు వచ్చింది అది ఆంధ్ర భాషలో మాట్లాడుతుంటారా ఈస్ట్ గోదావరి అట్లా అక్కడ అంటే అది జోక్ లాగా ఉన్నది మనకు వినగి కానీ అదే నెరవేరుతుంది ఈరోజు అట్లా నెరవేరుతుంది అట్లో కాస్టి కూడా అలా ఉందా అట్లా వాళ్ళు చెప్తుంటారా జోక్ లాగా ఉంది నేను నిన్న అది దానికి గుర్తుంది ప్రతి దాంట్లో ఉంది ఇప్పుడు సమాధి చేయాలంటే నీకు మినిమం టెన్ థౌసండ్ రూపీస్ కావాలా అది కట్టడానికి ట్వంటీ థౌసండ్ అంటే ఇమ్మ్యూడియట్లీ ట్వంటీ థౌసండ్ ఇవ్వాలా నీకు అవుతుందా దాని తర్వాత పాలస్టోన్స్ అవన్నీ కట్టాలంటే అరవై వేలు లక్ష కూడా అవుతుంది అట్లా మన దగ్గర ఉంది ఇక అర్థం అవుతుందా అంటే ఎంత భయంకరమైన కాలంలో మనం నేను అనేది ఆ రోజులలో మరణం చేయాలంటే ఆ పోపులు కథలిక్ యాజకులు డబ్బులు తీసుకున్నారు ఇంట్లలో ఏమి చేయాలన్నా తీసుకున్నారు మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి కదా వీటికి వచ్చింది వాళ్ళకి కేలి బయటకు వస్తున్న వాడు అవన్నీ తెచ్చుకున్న అలవాట్లు ఆచారాలు ఎందుకంటే అవును మళ్ళీ నేనులో బకాలా కదా డబ్బు కావాలి కదా ప్రభు విశ్రాంతం అని చెప్తారు కానీ వాడు ప్రభు మీద ఆరపడతలేడు మనుషుల మీద ఆరపడుతుడు అది ఇది బోధంతా వాళ్ళని రక్కేసి వాళ్ళ నుంచి గుంజుకోవడం వాడు చనిపోయి ఏడుస్తుంటే వాళ్ళు ముప్పై వేలు ఇవ్వాలా నువ్వు ఎక్కడికి వెళ్తేస్తావు ల్యాండ్కి పదివేలు ఇవ్వాలా హైదరాబాద్ సమాధి తోటల రిజిస్ట్రేషన్ దానికి ఎవడోడో రికమెండేషన్స్ ఇవ్వాలి పెద్ద తలనొప్పులు చాలా భయంకరమైన కాలం మనం ఉంటుంది అసలు ఎవ్వరు ఇవన్నీ ఏదో ఆరాజ్ చేసుకుని టూ అవర్స్ టైంపాస్ చేసుకొని పోతున్నాం కానీ ఇవి ఎవరు అర్థం చేసుకుంటులేడు మన ప్రభుకి బాధ అనిపిస్తారు అది అందరూ ఆ రీతిగా హతసాక్షులు ల్యాండ్ ఎక్కడ దొరుకుతారు ఎంతమంది చనిపోతుంటారు కదా వాళ్ళందరికీ ల్యాండ్స్ ఎక్కడికి వెళ్ళిస్తాం మనం వేడికి వెళ్ళి తీసుకు మనకి ప్రభు మార్గం చూపించే ఆ ల్యాండ్స్ గురించి మీకు అవన్నీ నేను చెప్పింది చాలా సార్లు కాబట్టి దాని గురించి వేరేం చింతించకండి ఇది నాది కాదు నీది కాదు అన్న విషయం అర్థం చేసుకోవాలా ప్రభు మనం చూపిస్తాడు మనం ధైర్యంగా ముందుకు వెళ్ళిపోదాం మనం సేవ వాళ్ళ గురించే ఎందుకంటే ఆ పుస్తకాలంలో అటువంటి సేవ ఆరంభమై ముగించే టైంలో మనం ఉన్నాం కాబట్టి ఎంటర్టైన్ సేవకులం మనం అది చాలా కఠినంగా ఉంటుంది మన సేవ జీవితం ఆయన నడిపిస్తారన్న విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి కాబట్టి వాకి నేను ముగిస్తున్నాను వాళ్ళ ఎందుకనగా జనులు అంటే గొప్ప జనము హితబోధన దురద చెవులు గలవారి వారై తమ స్వకీయ దురాశలను దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవి ఇయ్యక కల్పనా కథల వైపు తిరుగు కాలము వచ్చును కల్పన కథలు అంటే బైబుల్ కల్పన కథలు అంటే మనుషులు కల్పించుకున్నారు ఇంటెలిజెన్సెస్ ఆయన బిల్స్ ఇస్తాడు నీకు బ్లెస్సింగ్స్ కావాలంటే ఈ బిల్ అది కూడా జరిగింది ఒక బోధ పాత పదహారు సంవత్సరాల క్రితం జరిగింది అది ఎందుకు నేను ఒకసారి స్టడీ చేసిన వీళ్ళు ఎందుకు ఇట్లా చేస్తుండ్రు అంటే ఒక పోపు ఎలక్ట్ అయితే మీకు తెలుసు పోప్ ఎలక్షన్స్ గురించి ఎప్పుడైనా విన్నరా మీరు ప్రపంచం అంతా ఎదురు చూస్తుంటుంది ఇప్పుడు ఎప్పుడు వెనుకుంటారో పోప్ అమిషన్ ఒక కాలం వెళ్ళిపోయిన ఇంకొక పోపు వెన్నుకుంటారు ఆ స్థలం ఏంటంటే ఈ పోపులు ప్రపంచం నుంచి ఏ దేశంలోనూ గుట్టిండొచ్చు వాడు కానీ అక్కడ రాసి తడిపోయి ఆ దేశంలో ఇటలీ దేశంకి పోపు రాజాడు కాబట్టి ఒక పోపు ఎన్నుకోవాలంటే మస్తు డబ్బుతో కూడింది ఎందుకంటే అది చాలా ధనంతో కూడిన వ్యవస్థ అయితే గతంలో వీళ్ళు ఎందుకు ఇట్లాంటి వింత వింత బోధలు తీసుకొచ్చి మనుషుల నుంచి డబ్బులు దోచుకున్నారంటే ఒక పోపు వచ్చి విచ్చలివిడిగా జీవించి డబ్బులంతా ఎక్కడ కొట్టి అట్లా చాలా మంది పోపులను చూస్తాను చరిత్రలో మొత్తం డబ్బులన్నీ వృధా ఎగ్గర ఇంకొక పోపు ఇంక వాడి కాలం ముగించడానికి ఇంకొక పోపు ఎలక్ట్ కావాలి కదా ఎవడు ఎందుకు రావట్లేదంటే ఎడో ఈ పైసలేనప్పుడు నేను ఎందుకు కావాలా నేను నిజంగా చెప్తున్నా ఇవన్నీ జరిగినాయి వాడి దేవుని భక్తి ఏదో పోప్ అంటే ఏదో పరిశుద్ధుడు ప్రజలందరినీ ఆదరించాలనేది అనుకుంటాం కదా పైసలు లేనప్పుడు నేను ఎందుకు పోప్ కావాలా అని ఎవడు ముందుకు రాకపోతే ఒకడు నేను వచ్చి నేను వస్తా ముందుగా వచ్చిండేవాడు వాడు పెట్టిన సిద్ధాంతాలు ఇవన్నీ వాళ్ళ పీల్ అయిన తీసుకోలేదు కాబట్టి నీకు అవసరం లేదు ఒక పోప్ ఒక వచ్చి నన్ను ఎన్నుకోండే పోపు లాగా నేను తీసుకొస్తా పైసలు బిజినెస్ సెటిల్ చేయాలని వాడినిచ్చినవి సోల్ కాయిన్స్ వేయడము బిల్స్ పేపర్ బిల్స్ అంటారు వాటిని పోప్ టారెస్ట్ బిల్స్ పేపర్ల బిల్స్ ఏంటంటే ఈ బిల్లు కొనండి నీకు బ్లెస్సింగ్స్ వస్తాయి అంటే మనుషులు విల్చి కూడా పాప వాళ్ళకి తెలియదు కదా గొప్ప జనము గురించి మనం ఎప్పుడు తప్పుగా మాట్లాడము వాళ్ళు గుడ్డి వాళ్ళు వాళ్ళు విన్నదే కరెక్ట్ అనుకుంటారు మా పోపు చెప్పిండు దేవుడు ప్రతినిధి కదా కాబట్టి మా పోపు చెప్పిండు కూడా నేను బిల్చుకుంటా ఈ బిల్లు కొట్టి నాకు సమృద్ధిగా ఆశీర్వాదం వస్తుంది కాబట్టి మనుషులకి ఆశీర్వదం రావాలా డబ్బులు కావాలా ధనాన్ని సంపాదించుకోవాలనేది మనిషి యొక్క ఆ బోధ మన ప్రభుకి విరుద్ధం ఎందుకంటే మన ప్రభు చెప్పిండు ఈ లోకంలో ధనాన్ని ఆర్జించుకున్న ఈ లోకంలో దేన్ని ఆశించకడి ఎందుకంటే నీకు ఎంత అంతే కదండి అర్థ ధనం అంతకు మించి నేను చెప్తున్నాను కదా గొప్ప వాళ్ళు ఎంతమంది కోట్లు కోట్లు చంపేస్తారు కానీ వాడు ఒక్క పైసా సరిగా తినకుండా వాడి కాళ్ళని ముగించుకుంటా ఉంటాడు ఇది సర్పంలోకి సంబంధించిన బోధ కానీ ప్రభు మనం చూపించిండు లేవీలకు సంబంధించింది మీకు ఏ స్వాస్థ్యం నేను ఇవ్వను మీకు అవసరం లేదు స్వాస్థ్యం ఎందుకంటే నేనే మీ స్వాస్థ్యాన్ని కాబట్టి ఆ లేవి ఎక్కడన్నా రీరొచ్చు సర్పములు వాళ్ళకి భిన్నం అన్నట్టు కాబట్టి మనము అటువంటి సేవా జీవితాలను మనం ఉండాలా అంటే మనకి ఏ స్వాస్థ్యాలు అవసరం లేదు బిల్డింగ్స్ అవసరం లేదు చర్చలు అవసరం లేదు మనకు ప్రవై నిమిషాలు చూపించాయి కాబట్టి నీ సేవ ఆయన మందిరమే మనము కాబట్టి మనుషులే ఆయన మందిరం కాబట్టి ఆ మనుషులని మనము ఆదరిస్తాము మనుషులకి క్షేమకరంగా ఉండేలాగన మన సేవను మనం కొనసాగించుకుందాము వచ్చే వరం దీన్ని మనం కొంచెం ముందుకు తీసుకెళ్తాం ఆ దూతలకు సంబంధించిన విషయము వాళ్ళు బంధింపబడలేదు ఏదో బంధింపబడడానికి చూస్తాం వచ్చేవరము ఆ మొదటి వచనంలోని కొన్ని విషయాలు దీనికంగా ధ్యానిస్తాం మీకు ఒప్పుకుంటే తర్వాత మీరు ఎప్పుడన్నా ఫాక్సస్ బుక్ ఆఫ్ మాటర్స్ రోజుకొక దైవజనం గురించి ధ్యానించండి అతని సేవ జీవితం ఎట్లా ఉంటుంది ఎందుకంటే ప్రభు మన చూపించింది ఇవి కల్మినేషన్ అంటే అవి చివరికి ఇక మనం అక్కడక్కడక్కడ దేశాలలో ఇవన్నీ డిఫరెంట్ డిఫరెంట్ దేశాలలో జరిగిన స్టోరీస్ ఇవన్నీ ఏ రీతిగా ఒక సేవకుడు దేవునికి దేవుని పక్షంలో అవడినప్పుడు యాచకులు ఎట్లా వాడిని చంపారు ఎందుకు చంపరు ఇవన్నీ మనకు అర్థమవుతూ ఉంటాయి ఇప్పుడు నెరవేరే టైం కాబట్టి మన కాలంలో కూడా అవన్నీ నెరవే నెరవేరుతూ అవి నెరవేరినప్పుడు వాటిని గ్రహించేలా ఇది టైం స్టార్ట్ అయిందని దానిలో ఏ రీతి ప్రవచనం ఇర్మియా ప్రవచనం ఆరం అయింది దాని త్వరగా చదివే డెబ్బై సంవత్సరాలు అయిపోయింది మనం తిరిగి వెళ్ళిపోవాలి బబులు బబులు విడిచి అని ఆయనకు అర్మైపోయింది ప్రవచనం కాబట్టి మనకు కూడా అర్థమవుతుంది బబులను త్వరగా విడిచిపెట్టి వెళ్ళిపోవాలి ఎందుకంటే అది చూస్తాం ఇదే ఆరంభరలను చూస్తాము ఈ బబులున్కి ఏమి పడుతుంది అది గొప్ప పట్టణము ఏ రీతిగా అది పట్టణం అయిపోయిందని చూస్తాం అని దానికి సంబంధించి వచ్చేవారం మట్టి వచ్చేవారం వాటి గురించి చూస్తాం ప్రభు మనల్ని అడిపించాలని మనం ప్రార్థన చేసినాం పరిశుద్ధు దేవామి వర్ణాలను అయినా యుగ సమాప్తి చివరిలో ప్రభావ ఇవన్నీ ప్రపంచమంతట నెరవేరుతున్నాయని చూపించినారు ఆ రోజుల్లో ప్రభావిత అదే రీతిగా ఈ రోజు కూడా ప్రభా ప్రపంచటా ఈ కౌన్సిల్స్ విస్తరించినాయి క్రిస్టియన్స్ యునైటెడ్ ఫర్ ఇజ్రాయేల్ కానీ క్రిస్టియన్స్ ఆర్ నాట్ యునైటెడ్ ఫర్ క్రిస్టియన్స్ అది మేము గమనిస్తున్నాం ప్రభా క్రైస్తవులు క్రైస్తవుల కొరకు ఐక్యత లేరు కానీ ప్రభా విశల్పర్ కొరకు ఐక్యత కలిగినారు ప్రభా ఆ రీతిగా విసల్పరి వాళ్ళు ఉన్నత స్థితిగా లేవనెత్తి విగ్రహ రతికులుగా తయారైపోయారు ప్రభా ప్రపంచటా ఈ కౌన్సిల్స్ మరీ విస్తరించినాయి ప్రభావ వాళ్ళు ఎవరిని ప్రొటెక్ట్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అర్థం కావట్లేదు ఏ కౌన్సిల్ అయితే క్రైస్తవులు ప్రొటెక్ట్ చేయాలనుకుంటుందో అవే కౌన్సిల్స్ క్రైస్తవులకి విరుద్ధంగా తయారవుతాయని మీరు మాకు చూపించిన వివసమాప్తిలో అందుకని అవన్నీ రిజిస్ట్రేషన్స్ అసోసియేషన్స్ ఎక్కువైపోతున్నాయి ప్రభా మా కాలంలో వీటిని జాగ్రత్తగా మేము పరిశీలించాల ప్రాభ వాటితో మాకే సహ వాడితే మాకు ఏ లేదు ఇవన్నీ నిమ్రోజు యునైటెడ్ అయిపోతున్నాయి ప్రభా మేము ఆ రీతి కరానికి వెళ్లేదు మీ పక్షకు నిలబడాలి చివరి వరకు అందరూ మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోయినా మేము మట్టుకు మిమ్మల్ని విడిచిపెట్టం ప్రభావ ఆ తీర్మానం ఈరోజు మేము చేసుకుంటున్నాం కాబట్టి నేను ఆరో బూరాలకు సంబంధించిన విషయాలు మేము జనిస్తున్నాం మీ యొక్క స్వరం ప్రవ్వా సువర్ణ బలిపీఠం దగ్గర నుంచి వచ్చింది ప్రభా ఆ స్వరానికి మీరు చూపిస్తున్నది ఏం జరుగుతుందని వాటిని మేము గ్రహించాలా ప్రభావ మీ స్వరం విని ఆరో దూత బూర మేము చూస్తున్నాం అక్కడ అవును ప్రవ్వ ఇవన్నీ కొంతకాలం నుంచి నెరవేరుతున్నాయి మా కాలంలో సంపూర్తి అవుతున్నాయి వాటిని మేము గ్రహించిన మరి విశేషంగా గొప్ప జనకి మేము ఇవన్నీ చూపించాలా ప్రవ్వ అది తన మళ్ళీ ఇందాక మీరు చూపించిన వ్యక్తిగా ప్రోభా ఈ మొత్త రాసిన పత్రికలో వాటిని మేము అర్థం చేసుకోవాలా ఓపికతోని దీర్ఘశాంతంతో వీటన్నిటిని మేము మనుషులు హితబోధని తృణీకరిస్తున్నారు ప్రాభా స్వకీయ దురాశల కొరకు వాళ్ళు బోధకులను జమ చేసుకుంటున్నారు ప్రభా అవును ప్రాభా అటువంటి బోధకులని వాళ్ళు పోషిస్తున్నారు బోధకులు దానికి అలవాటు పడుతున్నారు కానీ మీ పక్షంగా మేము ఎలా మిమ్మల్ని మహిమ గొప్ప జనాన్ని మీద నడిపించాలంటే మాకు ఎంతో ఓర్పు సానాలు కావాలా మీరే అవి మాకు అనుగురించి నడిపించండి వీటిని మేము అర్థం చేసుకోవాలా వాళ్ళకి విశుదీకరించాలా అటువంటి ఓర్పు సాహనాలను గురించి మమ్మల్ని అందరినీ మీరు అగ్రవస్థపరచుకోమని ప్రార్థిస్తాం ఇంటికి వెళ్తుండగా సురక్షితంగా ఇంటికి చేర్చామని ఏ సుక్రీస్తున్నామని ప్రార్థిస్తున్నాం తండ్రి